కృష్ణాయ వాసువాయ దీనందనాయ నందగోపకరాయ గోవిందయ నమో నమ శ్రుతిస్మృతిపురాణయం కరుణాల నమామి భగవత్పాదం శంకరంకరం తపోభి క్షీణ పాపా శాంతిరాగి ముముక్షూణపేక్ష ఆత్మోధో విధీయతే పరిచ్ఛిన్న జ్ఞానా తన్నాశీేసతి కల స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘా పాయీం సుమానివ తగద్భా శుక్తికారథ జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానద్వయో హృషి కేశోపాధిగో విభు తేదాద్భిన్న వద్భా తన్నాశే కవల భనపాధివే జాతిశ్రమాదయ ఆత్మన్యాస్థోయే రసవర్ణాదిభేదవత్ నాపాధివ జావర్ణాశ్రమాదయ ఆత్మని ఆరోపి తోయే రసవర్ణాది భేదవతి ఇది బాగా లేనివి మన చుట్టూ చాలా ఉండచ్చు ఉంటాయి ఉన్నాయి అవి బాగలేకపోతే పోనివ్వండి ఏమైంది అవి బాగలేనంత మాత్రం మనకు వచ్చే నష్టం లేదు చాలా ఉన్నాయి బాగలేనివి ప్రపంచంలో కూలిపోయిన భవంతులు ఉన్నాయి ఎండిపోయిన చెరువులున్నాయి నిండిపోతున్న మురికి గుంటలున్నాయి ఇవన్నీ బాగలేవు వీటిని చూసినప్పుడు ఇవన్నీ బాగలేవనిపిస్తాయి ఏమైంది అంటున్నాను ఏవో బాగలేదని కాదు మనం బాధపడుతూ ఉండేది నేను బాగలేను అని భావించడం చేతనే మనకు దుఃఖం కలుగుతా ప్రపంచంలో బాగలేని ఉన్నాయి నేను కాదనలేదు కానీ అవి బాగలేకపోవడం వల్ల కాదు నేను బాగలేను అనేటువంటి భావన వల్లనే మనిషికి దుఃఖం ప్రాప్తిస్తూ ఉంది ఈ నేను బాగలేను అన్నప్పుడు ఎవరిని చూసిన అదే నేను బాగలేనంటే కారణాలు వేయి కావచ్చు ఎవరి కారణం వాళ్ళకుంటుంది నేను బాగలేను అన్నప్పుడు ఆ నేనేమిటి అనే ప్రశ్న పడితే ఆ తర్వాత దరి దొరకదు నేను బాగలేను అనేది అందరు అంటారు నేను ఆనందంగా లేను నేను అసంతృప్తిలో ఉన్నాను ఈ మాటలు ఉన్నాయి ఇవన్నీ మీకు తెలుసు ఇంకొక కొత్త కోణంలో నుంచి వస్తున్నా డిఫరెంట్ సబ్జెక్ట్ కనుక నేను బాగలేనని నాకు తెలుసు కానీ ఆ నేనేమిటి అనే ప్రశ్న పడ్డప్పుడు దరి లేదు నేను అని నువ్వు మాట్లాడేది దేనిని గురించి డైరెక్ట్ క్వశ్చన్ ఎందుకనంటే నేను అనేటువంటి ఒక వస్తువు ఖచ్చితంగా ఇలా ఉంది అని చెప్పడానికి ఈ ప్రపంచంలో ఎక్కడ కనిపించడం లేదు ఖచ్చితమైనటువంటి వస్తువు నేను అనేది ఇది అని చెప్పడానికి లేదు దేనిని నేనంట చెప్పండి దేనిని గురించి నువ్వు నేననేది మనకు అర్థమైనదాన్ని బట్టి ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది అలా ఉంది అని నిర్ధారణ చేయడానికి లేదా నిరూపించడానికి సాక్ష్యం ఏమిటి మనకు ఒకటి ఉంది అని అంటే అది అలా ఉంది అని దేన్ని బట్టి చెప్తావు ఐ వాంట్ ఆన్సర్ ఒకటి ఉంది అని అంటే అది ఉంది అని అలా నిరూపించడానికి ఎగ్జాక్ట్లీ జ్ఞానం ప్రమాణం జ్ఞానం కాబట్టి ఇది ఇలా ఉంది అని అది అలా ఉన్నది అని చెప్పడానికి నిరూపించడానికి మనకు ఉండేటువంటి ఒక సాక్ష్యం ఒకటి ఆధారం జ్ఞానం దానికి సంబంధించినటువంటి జ్ఞానం దీన్ని సాంకేతికంగా పదం వాడాను నేను ఏమంటారు దీన్ని వస్తుతంత్రం ఎగ్జాక్ట్లీ వస్తుతంత్రం అంటే వస్తువు యథా వస్తువు తథా జ్ఞానం వస్తువు ఏమిటో జ్ఞానం దానికి సంబంధించింది అలాంటిదే కాబట్టి వస్తువు వస్తు జ్ఞానము వేరు కాదు గనక వస్తు జ్ఞానం ఉండడం వల్ల ఇది వస్తువు అని చెప్పగలుగుతున్నాం క్లియర్ పుష్పం అస్తి ఘట అస్తి కాబట్టి ఇది ఏమిటండి అని నేను అడిగినప్పుడు స్వామిజీ ఇది పుష్పము అని మీరు చెబుతున్నారు మళ్ళీ ఎలా ఉంటుందో దానికి సంబంధించిన జ్ఞానం నీకు దాని వాసన అయితేనేమి రంగు అయితేనేమి రూపం అయితేనేమి ఇవన్నీ నీకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన జ్ఞానం నీకు ఉండడం వల్ల వస్తుతంత్రం అంటే వస్తువు వస్తు జ్ఞానం రెండు ఒక్కటే కదా కాబట్టి ఏదైనా అంతే ఈ ప్రపంచంలో ఒకటి ఉన్నది అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆ వస్తువు ఏమిటో తెలుసుకుంటూ ఉన్నావు ఇది వస్తుతంత్రం నేను బాగలేను నువ్వు అన్నప్పుడు ఆ నేను అనేది ఉందా లేదా అని దాని జ్ఞానం ఏంటని అడుగుతున్నాను ఆ నేను అనే దానికి సంబంధించిన జ్ఞానం ఏంటి ఎందుకంటే ఒకటి ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి వస్తుతంత్రం మొన్ననే చూచారు మీరు రెండవ ఉపన్యాసంలోనే క్లియర్ అయింది కనుక నేను నేను అనేటప్పుడు నేను దేని గురించి అంటున్నావు దానికి సంబంధించిన జ్ఞానం ఏమిటి అని ప్రశ్నించామనుకోండి ఎక్కడికో పట్టుకుపోతాం ఎందుకనే తెలుసా పుష్పము కుండ మరొకటి మరొకటి అన్నప్పుడు ఏది ఉన్నా ఈ ప్రపంచంలో ఒక వస్తువుగా ఉంది లేక భావనగాన్నా ఉంది భావనగా కూడా ఇప్పుడు ఇదైతే కుండగనక కుండ అని చెప్పావు నువ్వు నేను ఇదేమిటన్నా అని అనుకోండి ఆకాశం ఆకాశం నీకే వస్తువు కాదు భావన ఇట్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాబట్టి ఆకాశం అనేటువంటి భావన నీ బుద్ధిలో ఉంది కాబట్టి ఏది ఉండినా అది ఒక వస్తువుగా ఉండాలి లేదా ఒక భావన కన్నా ఉండాలి కనుక నువ్వు నేను బాగలేను అన్నప్పుడు ఆ నేను ఎవరయ్యా అని గనక నేను ప్రశ్నిస్తే నేను నేను మాట్లాడుతున్నావే దేని గురించి అంటున్నావు ఆ నేను ఏది అని నేను అడిగితే ఏం చెప్తావు నువ్వేంటో నీ తెలియకుండా నేను బాగలేను అండవేంటి స్వామీజీ నేను ఆత్మ నాకు నష్టం లేదు నేను ఆత్మ ఎందుకంటే చాలా విన్నావు గనక అర్థం కాకుండా నేను ఆత్మ ఓకే నో ప్రాబ్లం అంటే ఆత్మ ఉంది కదా ఆత్మ అస్థి ఆత్మ ఉన్నప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి కదా వస్తుతంత్రం అదేంటో చెప్పు స్వామీజీ ఆత్మ జ్ఞానం క్లియర్ ఓకే ఆత్మజ్ఞానం కదా ఆత్మ ఆత్మజ్ఞానం ఒకటే కదా కుండ కుండకు సంబంధించిన జ్ఞానం ఒకటే కదా వస్తుతంత్రంలో మరి ఆత్మజ్ఞానం ఒకటే అయినప్పుడు ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఆత్మజ్ఞానం ఇప్పుడు అడుగుతున్నాను ఆత్మ ఏంటో చెప్పు అంటారు ఇక్కడి నుంచి మొదలు పెడుతుంది ఆత్మ ఎవరు నేనే కదా స్వామీజీ నేను అహం అహం కదూ ఆత్మాహం నేను ఆత్మ క్లో క్లీ క్లీన్ క్లీన్ క్లీన్ అహం ఆత్మ ఆత్మాహం సమర సమర దిగ సంధి క్లీన్ చెప్పు ఏంట ఆత్మ అహం స్వామీజీ ఓకే ఏంటో చెప్పు అహం ఆత్మ దెన్ స్థూలోహం పడిపోయింది అహం స్థూలహ నేను బొద్దుగా ఉన్నాను స్వామీజీ కృష్యోహం నేను సన్నగా ఉన్నాను గౌరవహం నేను తెల్లగా ఉన్నాను నీలోహం నేను నల్లగా ఉన్నాను పాయ్ ఇప్పుడు నేను అనేది ఆత్మను చెప్పావు ఆత్మ ఏమిటని నేను అడిగినప్పుడు దేహము అంటున్నావు అంతే ఎందుకని బొద్దుగా ఉండే దేహమే సన్నగా ఉండే దేహమే ఎర్రగా ఉండేది దేహమే నల్లగా ఉండేది దేహమే అది కూడా నాకేం భేదం లేదు కన్ఫర్మ్ చేయపోని స్థూలోహం అన్నావు నే యాక్సెప్ట్ చేస్తున్నా అహం దేహ నేను దేహమే అంటున్నావు శరీరోహం ఓకే కన్ఫర్మ్ చేయదాన్ని ఒక్క పది నిమిషాలు ఉంటే చాలు అహం సంకల్పవాన్ అంటాడు మళ్ళీ నేను ఆలోచించేటువంటి వాడిని అహం వికల్పవాన్ నేను సందేహపడేటువంటి వాడిని అహం కర్త నేను చేసేటువంటి వాడిని అదేహం కాదు అహం భోక్త నేను అనుభవించేటువంటి వాడిని ఎందుకని కర్త వేరే భోక్త వేరే కర్త భోక్త కాదు కర్త అన్నప్పుడు పని వేరే భోక్త పని వేరే పరస్పర విరుద్ధంగా కనపడుతున్నాయి అహం సుఖీ అహం దుఃఖీ ఒకడవే నీవు అహం అని మాట్లాడుతూ ఆత్మ ఆత్మ అంటూ నేను సుఖీ నేను దుఃఖీ నేను కర్త నేను భోక్త నేను సంకల్పవాన్ నేను వికల్పవాన్ నేను దేహము నేను ప్రాణం ఇలా మాట్లాడుతూ ఉంటే పరస్పర విరుద్ధంగా లేదు ఇప్పుడు చెప్పు నువ్వు దుఃఖీ అని నేను కన్ఫర్మ్ చేస్తానంటే నువ్వు మళ్ళీ సుఖీ అంటివి పోని నువ్వు సుఖంగా ఉండేటువంటి నేను దుఃఖంతో ఉన్నానంటే నేను కర్త అంటివి పోని నువ్వు కర్తవ్య నేను నిర్ణయం చేస్తావంటే నేను భోక్త అంటివి పరస్పర విరుద్ధంగా ఉండాయి నువ్వు ఆత్మవి కాదని నేను అనడం లేదు నువ్వు ఆత్మవే ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానం ఉండాలి ఇది వస్తుతంత్రం జ్ఞానం క్లియర్గా లేదు క్లియర్ ఇంకేమన్నా డౌటా నువ్వు ఆత్మవే నేను కాదనడం లేదు కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం నీ దగ్గర క్లియర్గా లేదు జ్ఞానం నీ దగ్గర క్లియర్గా లేనప్పుడు వస్తువు ఉండి వస్తు జ్ఞానం లేనప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడచ్చు కొండని తీసుకొచ్చి పెడితే నువ్వు కొండ అనాల్సిన అవసరం లేదు పువ్వు అంటే నేనేం చేయలేను చేత అంటే నేనేం చేయలేను కొండ అంటే ఏమిటో తెలియని వాడి దగ్గర కొండ పెడితే కొండ ఏమిటో చెప్పలేడు ఓకే అనుకోండి చెప్తాను కాబట్టి ఒక వస్తువు మనకు తెలియనప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం మనకు లేనప్పుడు అది ఉండినా కూడాను మన జ్ఞానం మరో విధంగా ఉండేటప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర లేదు వేరే జ్ఞానం ఉండొచ్చు వేరే విషయం కాబట్టి ఆత్మ ఉన్నప్పుడు ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉండాలి జ్ఞానం ఏమిటి అన్నప్పుడు నువ్వు ఏదైతే నీ అనుభవం నుంచి మాట్లాడుతూ ఇవన్నీ కూడాను భిన్నంగా కనపడుతున్నాయి కనుక ఒక దశలో దేహంగా ఒక దశలో ప్రాణంగా ఒక దశలో మనసుగా ఒక దశలో కర్తగా ఒక దశలో భోక్తగా ఒక దశలో దుఃఖపడే ఒక దశలో సుఖపడే ఇన్ని రకాలుగా ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నావో నువ్వు ఆత్మ కాదు అని నేను అనడం లేదు కానీ ఆత్మ జ్ఞానం ఏమిటో నువ్వు క్లియర్ చేయలేకపోతున్నావు కాదు కనుక ఇప్పుడు నీ దగ్గర ఆత్మ నేను చెప్పలేను నువ్వే ఆత్మ అంటున్నావు కనుక నాకేం బాధలేదు నేను విభేదించడం లేదు నేను అంటున్నది ఒక్కటే నీకు నువ్వు ఆత్మవే కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం నీ దగ్గర లేదు క్లియర్ ఆత్మ జ్ఞానం నీకు లేదు ఆత్మ జ్ఞానం నీకు లేనప్పుడు నీ దగ్గర ఉండేది ఏంటి స్వామీజీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం నాకు లేదు పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ శ్లోక నెంబర్ ఫోర్ పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ అజ్ఞానాత్ అవిద్య అజ్ఞానం వల్ల అహం పరిచ్ఛిన్న ఇవ వాస్తవానికి నేను పరిచుణ్ణుని కాదు అహం అనంత నేను అనంతుణ్ణి అపరిచ్ఛున్న అపరిచ్ఛిన్న చే పరిచ్ఛిన్న ఇవ భాతి నేను అపరిచ్ఛున్నుణ్ణి అయినా అనంతుణ్ణి అయినా అజ్ఞానం వల్ల తెలియకపోవడం చేత తెలిస్తే అనంతోహం శరీరోహం అన్నో అనంతోహం ఇది అహమేమో రెండిట్లో ఉంది శరీరోహం అహముంది అహం శరీర అనంతోహం అహం అనంత అహం కామన్ దట్ ఈస్ ఆత్మ దట్ ఈస్ యూ అది నివే కానీ అహం అనంతోహం అనాల్సిన అహం శరీర దేహ అంటున్నావు ఎందుకని పరిచ్ఛిన్న ఇవ భాతి వాస్తవానికి నేను అపరిచ్ఛిన్నమైన అనంతశ్చేత్ అపరిచ్ఛిన్నేత్ పరిచ్ఛిన్న ఇవ భాతి ఎందువల్ల అజ్ఞానాత్ కాబట్టి అజ్ఞానం వల్ల నేను పరిచునునిగా పరిమితునిగా తెలుస్తున్నా తయారైపోయింది ఒక దశలో దేహం అంటాను ఒక దశలో మనసు అంటాను ఓ దశలో తండ్రిని అంటాను ఒక దశలో భర్తను అంటాను ఒక దశలో భార్యని అంటాను ఓ దశలో సంసారిని అంటాను అయిపోయింది ఇది సంసారం ఇది జన్మ జన్మకి ఇలా ఇలా ఇలా ఇలా ఇలా పెరుగుపోయింది అల్లుకుపోయింది శాఖోపశాఖలుగా ఈ సంసారం అల్లుకుపోయింది ఇది పెద్ద సంసార వృక్షం ఇది దుఃఖానికి కారణం సంసార వృక్ష బీజం అవిద్య సంసార వృక్ష బీజం అవిద్య దుఃఖమేవా ఫలం దుఃఖమేవా ఫలం కాబట్టి ఈ సంసారము అనేటువంటి వృక్షానికి బీజం ఏంటండి బీజం ఉంటేనే కదా వృక్షం వస్తుంది బీజం ఏమిటంటే అవిద్య అజ్ఞానం ఈ వృక్షం నుంచి ఫలం ఏమిటి నీకు దుఃఖమేవా ఫలం ఈ దుఃఖాన్ని కనుక నువ్వు ఆనందంగా అనుభవించేటట్లయితే ప్రాబ్లమే లేదు వేదాంతమే అవసరం లేదు కానీ నువ్వు దాన్ని అంగీకరించలేకపోతున్నావు గనక ఈ అజ్ఞానం నుండి నువ్వు విడిపడాలి అజ్ఞానాత్ అహం పరిచ్ఛున్నహ యువ భాతి కాబట్టి అజ్ఞానం ఎలా పోవాలి జ్ఞానం వల్ల రావాలి ఏ జ్ఞానం ఆత్మ జ్ఞానం ఆత్మ ఏమిటి ఆత్మ వేదం సర్వమితి అంతే కదా ఉన్నదంతా ఆత్మే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి పడుతుంది ఇక్కడ స్వామీజీ ఓకే బాగుంది మీరు చెప్పింది నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్ సంసార వృక్ష బీజం అవిద్య క్లియర్ చాలా బాగుంది ఆత్మ ఉన్నది ఆత్మ ఒక్కటే నేహ నానాస్తికించిన అయం ఆత్మ బ్రహ్మ కాబట్టి బ్రహ్మం బ్రహ్మభేదం ఇదం సర్వం ఓకే ఇవన్నీ కూడా క్లియర్గా మనకు తెలుసు ఉన్నది ఆత్మే అయినప్పుడు అవిద్య ఎక్కడిది ఉన్నది ఆత్మ ఒక్కటే కదా నేహ నానాస్తికించిన రెండవ వస్తువు లేదంటున్నారు ఈ అవిద్య ఎక్కడిది ఇది ఎవరిది ఎవరికి సంబంధించింది కామా అవిద్య ఎవరికి సంబంధించింది స అవిద్య కస్యేతి క్వశ్చన్ స అవిద్య సా అవిద్య ఈ అజ్ఞానం ఏదైతే ఉందో కస్య ఇది ఎవరిది ఇది చెప్తారు ఎవరు సా ఉంది కదా ఫస్ట్ టైం వేసాను క్వశ్చన్ అవిద్య క్యేది ఈ అవిద్య సా అవిద్య క్య ఇది ఇది ఎవరిది చెప్పండి జీవమా జీవుడా ఆయన ఎక్కడి నుంచి వచ్చారు లేడు కదా సార్ మళ్ళీ ఇప్పుడు జీవుడు నువ్వు డెఫినేషన్ ఇవ్వాలా ఎవరు మనం ఎన్నో చెబుతాం కదా ఆచార్యుల వారికి చెప్తే ఎట్లుంటుంది తెలుసా భాష్యంలో ఆ భాష్యంలో ఉంది శంకర భాష్యం సా అవిద్య కశ్యతి ఓ చూడబడింది భాష్యంలో అసలు ఈ అవిద్య ఎక్కడి నుంచి ఉంది అన్నీ వేసారు క్వశ్చన్స్ మనం వేయడానికి ఏమి మనం అంటుంటాం ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంత అజ్ఞానం అయితే అట్లుంటాం సార్ మన ఆన్సర్ లేదు ఎందుకంటే క్వశ్చన్ సరైంది కాదు ఆచార్యులు వేస్తే సరైన క్వశ్చన్ స అవిద్య కి ఈ అవిద్య ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి నేమన్నాడు తెలుసా ఎస్ దృశ్యత ఆన్సర్ వండర్ఫుల్ ఓన్లీ శంకర్ ఐ కెన్ గివ్ దిస్ ఆన్సర్ నేర్స్ ఎస్ దృశ్యత సంధి త దృశ్యతే ఎవరిలో అయితే నీకు కనపడుతూ ఉందో అది ఎక్కడి నుంచి వచ్చేది ఉండేది ఆత్మే యస్య దృశ్యతే ఎవరిలో నీకు కనిపిస్తూ ఉందో తస్యవ ఆయనకు సంబంధించింది అది పోండి ఎవరిలో నీకు కనిపిస్తూ ఉందో ఆయనకి సంబంధించింది ఎందుకంటే ఇది మాయగనక ఎక్కడ కనపడుతూ ఉంటే అక్కడ ఉందన్నారు అంతకన్నా ఇంకే లేదు అంటే దానికి ఒక ప్రూఫ్ లేదు కనుక ఎస్ దృశ్యతే తస్షం ఏంటంటే అవిద్య కయ దృశ్యతే ఇది ప్రశ్న నిరర్ధక అవిద్య కృష్యతే ప్రశ్న నిరర్ధక అయ్యా అయా అనేటువంటిది ఎక్కడ కనపడుతూ ఉంది ఎవరిలో కనిపిస్తూ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి సంబంధించింది అనే ప్రశ్నే నిరర్థకం అంటున్నాడు ఎందుకని సార్ నిరర్థకం చూడండి లాజిక్ ఎట్లా ఉందో దృశ్యతే చే అవిద్య దృశ్యతే చేత్ తద్వంతమీ పశ్యసి వండర్ఫుల్ సెంటెన్సెస్ ఇవన్నీ అవిద్య దృశ్యతే చేతు ఒకవేళ అవిద్య అజ్ఞానం అనేది గనక కనిపిస్తే తద్వంతమీ పశ్యసి బ్యూటిఫుల్ పదప్రయోగం సాంస్క్రిట్లో తత్ వంతం అపి వంతం కొత్త పదం ఇక్కడ మీకు అవిద్య దృశ్యతే చేత్ ఒకవేళ కనుక అవిద్య కనుక ఎవరిలో కనిపిస్తే తద్వంతమీ పశ్యసి ఆ అజ్ఞానం కలిగిన వాడు ఎవడో వాడు కనపడుతున్నాడు ఇక వాడు కనపడితేనే ఇది ఉంటుంది ఏం లేదు ఆయన ఎత్ర బలం దృశ్యతే చూడండి ఎట్లుంది ఎత్ర బలం దృశ్యతే తత్ర బలవంతం పశ్యసి అవునా ఒక పెద్ద ఒక రోడ్డు వాళ్ళని ఎత్తాడు అనుకోండి ఎవడైనా వెయిట్ లిఫ్టర్ పెద్దది ఎత్తాడు అనుకోండి అక్కడ బలం కనపడతా ఉంది అవునా బా మనం ఎత్తలేమి వాడు ఎత్తాడు అక్కడ బలం కనపడుతుందా లేదా ఎత్ర బలం దృశ్యతే ఎక్కడైతే నీకు బలం కనపడతా ఉందో అక్కడ వంతం ఉంది చూడు బలవంతం వంతం సాన్స్క్రిట్లో బ్యూటీ బలవంతం అడుండేది బలం ఎత్ర బలం దృశ్యతే ఓకే నేను అంటున్నాను ఎత్ర బలం దృశ్యతే తలవంతం పశ్యసి బలవంతం పశ్యసి కాబట్టి బలం కనిపించే చోట బలవంతులు ఉన్నాడు ధనం కనిపించే చోట ధనవంతులు ఉన్నాడు యశస్సు ఉండే చోట యశోవంతులు వాడు ఉంటేనే యశస్సు అంతేనా అట్లాగే ఇక్కడ కూడాను అవిద్య దృశ్యతే చేతి అవిద్య గనక కనపడుతూ ఉందంటే తద్వంత వంతం తద్వంతం అవిద్యవంతం పశ్యసి అవిద్య నీకు ఎక్కడైనా కనిపించిందంటే అవిద్యావంతుడు ఉన్నాడు అని అర్థం వాడు ఉండేటప్పుడే కదా అది కనపడుతుంది మరి ఎవరిలో కనపడుతుంది అనేది ఏంటి ఎవరు సబ్జెక్ట్ ఎవరు వాడా లేకపోతే అవిద్య కాబట్టి నీకు అవిద్య కావాలి అంటే చోటే అది కనపడతా ఉంది అది ఇంకే ప్లీజ్ గోపతి ఉపలభ్యం అని గావ ప్రశ్న నిరర్ధక భవే గోపతి ఉపలభ్యమానే ఇప్పుడు ఒక ఇంట్లో ఉంది వెనక ఒక గోశాల ఉంది ఆ ఇంట్లో గో పశువులు ఉండేటువంటి కొట్టం ఒకటి ఉంది అందులో గోవులున్నాయి ఒక ఇంట్లో గోవులు ఉన్నాయి గోపతి ఆ గోవుల యజమాని ఆ ఇంటి మనకు తెలుసు అందుకని సాయంత్రం వచ్చిన తర్వాత ఆయన గోవులన్నీ కూడా లోపలికి వెళ్ళి కట్టేశాడు గోపతి ఉపలభ్యమానే ఒకవైపు నీకు గోవుల యజమాని కనిపిస్తూ ఉంటే గోపతి ఉపలభ్యమానే అది ఆయన ఇళ్ళు ఆయన గోవులు గోపతి ఉపలభ్యమానే గావహ గోవులు కశ్య ఇది ఎవరికి సంబంధించినవి ఇది ప్రశ్న నివర్ధక భవే ఈ ప్రశ్నకు అర్థమే లేదు ఎందుకని గోవుల యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గోవులు ఎవరికి సంబంధించిన ఆయనకి సంబంధించినవి కాబట్టి అవిద్య ఎక్కడుంది అంటే అవిద్యావంతుడు ఎక్కడైతే ఉన్నాడో మహా అజ్ఞాని ఎక్కడైతే ఉన్నాడో వారు ఉన్న చోట ఇది సార్ ఇంకెక్కడో కాదు అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడుందని కాదు అజ్ఞాని ఎక్కడ ఉన్నాడో అక్కడే అజ్ఞానం ఉంది బలం ఉండే దగ్గరే బలం ఉంది అజ్ఞాని ఎక్కడైతే ఉన్నాడో అక్కడ అజ్ఞానం ఉంది అవిద్యావంతం అవిద్యావంత కాబట్టి అవిద్యావంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే అవిద్య ఉంది కాబట్టి అవిద్య వల్ల ప్లీజ్ సి దిస్ పరిచ్ఛిన్న ఇవ ఎప్పుడైతే అజ్ఞానం ఉందో అవిద్య ఉందో వస్తు జ్ఞానం నా దగ్గర లేదో ఆత్మ జ్ఞానం నా దగ్గర లేనప్పుడు ఆత్మకు సంబంధించిన అజ్ఞానం నా దగ్గర ఎప్పుడైతే ఉందో అజ్ఞానం ఉన్నప్పుడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా నేను ఊహించుకుంటాను ఇది ఉపాధి ఇది ఉపాధి ఏ ఉపాధి అజ్ఞానమే ఉపాధి టెక్నికల్గా చెప్పాలంటే ఏ ఉపాధి అజ్ఞానం కారణోపాధి అవిద్య కారణోపాధి నానోపాధి వశాత్ ఏవ లాస్ట్ శ్లోకం మనం చూసింది పదకొండవది నానా ఉపాధి వశాత్ ఏవ ఉపాధి భేదాత్ జాతి కాబట్టి ఎప్పుడైతే ఈ ఉపాధులు వచ్చాయో ఉపాధుల భేదం వల్ల జాతి ఆయన మానవ జాతి దాంట్లో ఆయన బ్రాహ్మణుడు లేదు ఆయన వైశ్యుడు ఆయన మరొక ఆయన మరొక ఆయన నామము ఇవన్నీ కూడాను ఆశ్రమాలు ఈయన గృహస్థ ఆయన బ్రహ్మచారి ఈయన వానప్రస్థ ఇవన్నీ కూడాను సన్యాసి ఈ ఆశ్రమాలన్నీ కూడా వచ్చాయి ఇదంతా కూడాను ఉపాధి భేదాత్ ఉపాధి భేదాత్ ఇది నానా ఉపాధి వశాత్ ఇవ జాతి వర్ణాశ్రమాదయ ఆత్మని ఆరోపిత ఇప్పుడు అర్థమవుతా నువ్వు ఆత్మే ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఆత్మ ఎందు ఆరోపించబడ్డాయి కుండకు సంబంధించిన జ్ఞానం ఉండడం వల్ల కొండ నీకు ఎట్లాగైతే క్లియర్గా తెలిసిపోయిందో ఆత్మ జ్ఞానమే గనక నీకుంటే ఆత్మ క్లియర్ గా తెలిసిపోవద్ది ఆత్మ జ్ఞానం లేదు ఆత్మ ఉంది నేను అంటున్నావు ఆ నేనేమిటి అని ప్రశ్నిస్తే నేను దేనికి సంబంధించిన నువ్వే ఆ నువ్వేమిటి ఆత్మే కానీ ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల మరొకటి నేను దేహము నేను సంకల్పించేవాడిని నేను దుఃఖి నేను సుఖీ నేను వికల్పం చేసేవాడిని నేను కర్త నేను భోక్త ఇవన్నీ వస్తూ ఉన్నాయి అసలు విషయం ఎగిరిపోయింది అర్థమవుతుంది కాబట్టి ఆత్మ ఏమిటి అన్నప్పుడు అది తప్ప అన్నీ తెలుస్తున్నాయి అది తప్ప అన్నీ తెలుస్తున్నాయి ఇవన్నీ మనకు ఉపాధులు కథం తోయే రసవర్ణాది భేదవత్ తోయే జలే కాబట్టి నీటిలో రసవర్ణాది భేదవత్ కాబట్టి నిటి ఎందు ఒక రంగు అట్లాగే దాని యొక్క రుచి ఎట్లాగైతే మనం కల్పిస్తూ ఉన్నామో లేనివి అట్లాగే ఆత్మయందు స్థూలత్వం కృషత్వం సంకల్పత్వం వికల్పత్వం భో భోక్తృత్వం కర్తృత్వం దుఃఖిత్వం సుఖిత్వం అన్ని కల్పించబడ్డాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం ఆ ఉపాధులు ఏవైతే ఉన్నావో మనం కానివి మనము అని ఏవైతే అనుకుంటున్నామో అవి మనం కాదని మనకి తెలిస్తే ఆ తరువాత మనం ఏమిటో మనకి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆత్మ కాదు ఆత్మ నువ్వే ఉన్నావు ఆత్మ నీవు అయ్యుండగా అనాత్మ ఏదో అదే నీవు అనుకుంటున్నావు గనక నీవు కాని దానిని నీవు అనుకుంటున్నావు గనక నీవు కానిది ఏదో నీకు తెలిస్తే తప్ప దాన్ని తొలగించుకొని నువ్వు అయినది నువ్వు తెలుసుకోలేవు ఇది ఉపాధి విషయం ప్లీజ్ నెక్స్ట్ పంచీకృత మహాభూత సంభవం భోగాయతనముచ్యతేసారా ఈ జాతి వర్ణ ఆశ్రమ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి మనకు ఉపాధి వశాత్ ఆ ఉపాధులు మూడు రకాలుగా ఉంటాయి ఉపాధులు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి స్థూలోపాధి రెండవది సూక్ష్మ ఉపాధి సూక్ష్మోపాధి మూడవది కారణోపాధి ఇవి మూడు ఉపాధులు స్థూలం ఇదిగో ఏలే సింపుల్గా అర్థం చేసుకోండి ఇప్పటివరకు బాగా అర్థమైంది కదా ఇప్పుడు అర్థం అవుతుంది ఇది స్థూలం స్థూల దేహం గ్రాస్ బాడీ ఇది కదలడానికి ఏ ఆధారంగా ఉందో లోపల అది సూక్ష్మదేహం తర్వాత శ్లోకంలో వస్తే అది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ఏమి మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు సూక్ష్మదేహం మనసు బుద్ధి ప్రాణము ఇవన్నీ కూడాను సూక్ష్మదేహం కిందకి వస్తాయి ఈ రెంటికి ఆధారమైంది ఏదో కారణం అజ్ఞానం అవిద్య సా అవిద్య అది కారణం కారణ శరీరం సుక్షిప్తిలో అది ఉంది ఇట్లా చూసినప్పుడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుక్షిప్తి అవస్థ స్థూల సూక్ష్మ కారణ పోనీ ఇక్కడే తీసుకుంటే స్థూల శరీరం ఈ దేహం భౌతికంగా ఉండేటువంటి ఈ దేహం దీంట్లో ఉండేటువంటి సూక్ష్మ శరీరం తరువాత కారణ శరీరం ఇప్పుడు దీన్ని మూడు ఉపాధులు అన్నాను కదా మొదటిది కార్యోపాధి కార్యం చేయడానికి ఉపయోగపడేటువంటి దేహం కార్యోపాధి కానీ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా కార్యం చేయలేం సరే ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో కరణాలు కార్యోపాధి ఇది స్థూలం కరణోపాధి సూక్ష్మ శరీరం మనసు బుద్ధి అవి చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ఇది తెలుసుకొని ఈ రెంటికి ఆధారంగా ఉండే అజ్ఞానం ఏదైతే ఉందో అవిద్య నేను ఆత్మాని తెలియపోయేటువంటి అవిద్య ఏదైతే ఉందో ఇది కారణోపాధి ఇది కారణోపాధి కార్యోపాధి కరణోపాధి కారణోపాధి కన్ఫ్యూజ్ కాకండి కార్యోపాధి దేహం స్థూల దేహం కార్యోపాధి సూక్ష్మదేహం అన్ని అర్థమవుతాయి ఈరోజు కారణోపాధి అజ్ఞానం అది అవిద్య ఇప్పుడు మొట్టమొదట కార్యోపాధికి వస్తున్నా కార్యోపాధి అంటే దేహం ఇది ఈ శ్లోకం పంచీకృత మహాభూత సంభవం ఇంతకు తీసుకోండి పంచీకృత మహాభూత సంభవం కాబట్టి స్థూల ఇప్పుడు పంచీకరణం ఇప్పుడు మనకు పంచభూతాలు ఉన్నాయి ఇవి కార్యరూపంలో ఉన్నాయి వీటికి ముందు ఎట్లా ఉన్నాయి ఇవి సూక్ష్మ రూపంలో ఉన్నాయి వాటిని ఏమంటారు తన్మాత్రలు ఏమిటది తన్మాత్రలు అది సూక్ష్మభూతాలు సూక్ష్మభూతాల్లో నుంచి సూక్ష్మ శరీరం వచ్చిందని మీకు తెలుసు స్థూల భూతాల్లో నుంచి స్థూల శరీరాలు స్థూల ప్రపంచము వచ్చిందనేది మీకు తెలుసు ఇది తత్వబోధలో మీరు నేర్చుకున్నారు మీకు అందరికి కూడా కంఠస్థమై ఉంది ఇది కనుక పంచీకృత మహాభూత అంటే పంచభూతాలు పంచీకరణం చెందిన తరువాత అంటే సూక్ష్మభూతాలుగా ఉన్నప్పుడు ఏ భూతానికి ఆ భూతం వేరువేరుగా ఉన్నాయి ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ సూక్ష్మరూపంలో ఉన్నాయి అవి పంచీకరణం జరిగిన తరువాత ఒక్కొక్కటి మరొక దానితో కలుస్తూ వచ్చినప్పుడు అర్ధ భాగం ఉండి ఈ నాలుగు మిగతా అర్ధ భాగం అయినప్పుడు మనకు స్థూలభూతాలు వచ్చాయి కనుక పంచీకృత పంచీకరణ జరిగిన తర్వాత మహాభూత సంభవం అంటే పంచ పంచీకృతేభ్య స్థూలేభ్య స్థూలమైనటువంటి పంచభూతాల నుంచి సంభవం ఉత్పన్నం ఈ దేహం ఇట్లా వచ్చింది ఉత్పన్నం పంచీకరణం జరిగిన తర్వాత కాబట్టి దేహం అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు పృథి ఉంది పృథి ఉత్తేజవాయు ఆకాశాలు అన్నీ ఉన్నాయి అందువల్ల పాంచభౌతిక దేహం అంటాం లేవా చూసుకోండి ట్రై చేసుకోండి మట్టి ఉందా లేదా ఉన్నదంతా అదే ఇట్లా అనండి ఒకసారి వెనక్కి పోయి ఉన్నదంతా మట్టి పృథ్వవి జలం లేదనుకో అసలు రూపమే రాదు నీకు కొద్దిసేపు పరిగెత్తు జలం వస్తా లేదు జలం వల్లనే రూపం ఉంది కాబట్టి జలభాగం ఉంది అయితే వేడుందా స్వామీజీ చూసుకో టెంపరేచర్ ఉందా లేదా వేడు ఉంది వాయువు ఉందా లేదా గాలి పీల్చుకుంటుందా ఆకాశం ఉందా లేదా ఖాళీ ఉంది కదా ఆకాశం ఉంటేనే కదా ఇడ్లీలు దోశలు పోతా ఉండే లేకపోతే ఎట్లా పోతాయి టైట్గా ఉంటాయి ఎక్కడికి పోతాయి దే ఫైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలు పంచీకరణం చెందిన తర్వాత ఏర్పడినటువంటి దేహం గనక ప్లీజ్ పంచీకృతేభ్య స్థూలేభ్య స్థూల పంచభూతాల్లో నుంచి ఉత్పన్నం సంభవం ఉత్పన్నం దాంట్లో నుంచి వచ్చింది స్వామీజీ వచ్చినప్పుడు అందరి దేహాలు ఒకటేనా లేక ఏమన్నా వేరు వేరుగా ఉంటాయి అందరి దేహాలు పంచభూతకమే సార్ మరి అలాంటప్పుడు స్వామీజీ ఆవిడ ఎర్రగా ఉంది నేను నల్లగున్నానే ఆయన తెల్లగా ఉన్నాడు నేను ఇలా ఉన్నాను ఏంటి ఆయన పొడుగ్గా ఉన్నాడు నేను పుట్టిగా ఉన్నాను ఏంటి ఆయన బుద్ధిగా ఉన్నాడు నేను సన్నగా ఉన్నాను కారణం ఏంటి కర్మ సంచితం సిక్స్ట్ లైన్ ప్లీజ్ పంచీకృత పంచమహాభూత సంభవం అంటే పంచీకృతేభ్య సంభవం ఉత్పన్నం కర్మ సంచితం కర్మ సంచితండా భగవంతుడికి కూడాను ఆయనకి దయ లేదు వాళ్ళని ఎందుకట్లా బుట్టించాడు నన్ను ఎందుకట్లా బుట్టిచ్చాడు ఇది ఇవన్నీ నాన్సెన్స్ అంతా ఎందుకు వస్తాయంటే శాస్త్రం తెలియకపోవడం వల్ల వస్తాయి కర్మఫల ప్రదాత సర్వజ్ఞ సర్వేశ్వర తత్తత్కర్మానుసారేణ తరీరం తస్మై తస్మై దాతి ఇది నువ్వు గతంలో ఏ విధమైనటువంటి కర్మ చేస్తున్నావు అది కర్మ సంచితం గతంలో తత్త్కర్మానుసారేణ తత్ తత్ కర్మ అనుసారేనా నువ్వు గతంలో ఏ విధమైనటువంటి కర్మ చేసి ఉండవో సరేనా తత్ తత్ శరీరం ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఏ విధమైనటువంటి శరీరం నీకు కావాలనో అటువంటి శరీరమే దాతి నీకు ఇచ్చాడు ఎవరు కర్మ ఫల ప్రదాత నీ కర్మల యొక్క ఫలితాన్ని నీకు అందించేటువంటి సర్వేశ్వర సర్వజ్ఞ అతడు గనక కించిజ్ఞుడైతే ఇవ్వలేడు సర్వేశ్వర సర్వస్యశ్వర సర్వజ్ఞ అన్నీ తెలిసినవాడు ఒకటి తెలిసి ఒకటి తెలియని వాడు అయితే ఇవ్వలేడు కాబట్టి ఎవరెవరికి ఏ విధమైనటువంటి ఫలితం ఇవ్వాలో ఎలాంటి దేహం ఇవ్వాలో పుట్టుకతోనే పోలియోతో వచ్చేస్తాడు కుర్రాడు బట్ నెక్స్ట్ పుట్టిన బిడ్డకి హార్ట్లో పర్ఫరేషన్ ఉంటుంది ఏం చెప్పాలి దీనికి పుట్టుకతోనే అంధులు కొందరు పుట్టిన కొద్ది కాలానికి బధిరత్వం పుట్టినప్పుడు బాగా ఉండి ఒక రెండు సంవత్సరాలు వచ్చాడు పోలియో ఏం చెప్తావు దీనికి అంతటి కారణం కాబట్టి ఆ శరీరం పోలియోతో బాధపడాల్సినటువంటి కర్మఫలం ఉండేటప్పుడు తత్తత్కర్మానుసారేణ తత్తత్ శరీరం తస్మై తస్మై దదాతి ఆయనకి ఆమెకి ఆ శరీరం ఇవ్వడం వెనక కర్మ ఉంది కర్మఫలం అది ఈ శరీరానికి ఇలా ఉండడానికి దీని వెనక కర్మఫలం ఈ శరీరం ఇలా ఉండడానికి దీని వెనుక కర్మఫలం కాబట్టి శరీరం యొక్క రూపమే కాదు ఆ సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి భేదాలు కూడా దీనివల్లనే వస్తాయి అర్థమవుతుంది కాబట్టి గతంలో ఏ కర్మలైతే నువ్వు చేశావో ఆ ఫలితాలను అనుభవించడానికి అనుగుణమైనటువంటి దేహం కావాలి గనక ఇది సర్వేశ్వరుడికి తెలుసు గనక సర్వజ్ఞుడు గనక అల్పజ్ఞహ అల్పం సృజతి సర్వజ్ఞ సర్వం సృజతి కొద్ది జ్ఞానం కలిగిన వాడు చిన్న చిన్నవి తయారు చేస్తాడు విశ్వజ్ఞానం కలిగిన వాడు గనక విశ్వేశ్వర విశ్వజ్ఞ విశ్వస్యకర్త విశ్వజ్ఞ సర్వస్యకర్త సర్వజ్ఞ కర్మఫల దాత ఆయన మన కర్మలకు ఫలితాలు ఇచ్చేటువంటి వాడు అందువల్ల ఏ శరీరం ఎవరికి ఇవ్వాలను మనకు రావాల్సిన శరీరమే వచ్చింది అది అందువల్ల ప్రసాదం ఉంటుంది భగవంతునిచ్చింది అర్థమైతే ఇంకా ఏడావుడు మనిషి నాకేం చే నాన్ సెన్స్ జ్ఞానం లేకపోవడం ఇది నీకు రావాల్సిన శరీరమే వచ్చింది ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు కించిత్ ఇంత కూడా డిఫరెన్స్ ఉండడానికి అవకాశం లేదు ఫిజికల్ బ్యాలెన్స్ కూడా సరిపోవు అంత సునిశ్చితమైనటువంటి జ్ఞానం కలిగిన గనక విస్తృతమైనటువంటి జ్ఞానం కలిగిన గనక విశ్వగ్రుడు సర్వగ్రుడు అనేటువంటి పరమేశ్వరుడు తస్మై తస్మై ఫలం దాతీ ఎవరెవరికి ఏ ఫలాలు అయితే ఇవ్వాలో ఆ ఫలం ఇచ్చాడు కనుకనే పుట్టవలసిన ప్రదేశంలోనే పుడతాడు అర్థం కానప్పుడు నేను ఇక్కడ పుట్టకొని బాగుండేది అంటాడు వీడు వీడి తెలియదు ఎందుకంటే నేను బాగలేననేది వాడికి తెలిసే కానీ ఎందుకు బాగలేదో వాడికి తెలియదు వచ్చిన బాధ కాబట్టి మనం పుట్టవలసిన చోటే పుట్టాం ప్రదేశం పుట్టవలసిన టైంలోనే పుట్టాం ఒకవేళ పిల్లవాడు పుట్టి ఆ పిల్లవాడిని ఆ మంచంలో ఉంచి తల్లి మెల్లగా లేచి అలా బాత్రూమ్కి వెళ్ళింది అనుకోండి ఈ లోపల పిడుగుబడి ఆ పిల్లవాడు చచ్చిపోయినాడు అనుకోండి ఆ టైంలో పుడితేనే అది జరుగుతుంది కానీ లేకపోతే జరిగే అవకాశం లేదా ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇమ్ మెటేరియల్ ఎందుకని తత్వత్కర్మానుసారైన అదే సమయానికి ఇప్పటి కొబ్బరి చెట్టు ఎవరి ఎవరి మీద కొబ్బరికాయ వేయలేదండి మంగళకరంగా పడి చచ్చిన వాళ్ళు తెలుసు ఈస్ట్ కూడా వాళ్ళు ఉన్నారు అర్థమైందే ఆ సమయానికి వాడే పోతాడు అక్కడ ఇంకొకడు బోడు కొబ్బరికాయ అవసరమైన వాడు కూడా షాపుకు పోతాడు ఇక్కడ బోడు వాడి కోసం చూస్తూ ఉంటుంది అది ఇలా ఇలా అంటుండదు అంతకుముందే ముగ్గురు నలుగురు పోయి అట్లా అది పడదు ఈయన రాగానే దప్పన పడుతుంది అర్థమవుతా ఉంది మీకు కాబట్టి ఎవరికి ఏది వచ్చినా దేహమే కాదు మనం పుట్టినటువంటి కాలం అందువల్ల హర్స్కోప్ ఇదంతా కూడా అదొక శాస్త్రం కదనడానికి లేదు జాతకానికి కూడా అదొక శాస్త్రం ఆ సమయంలో పుట్టినప్పుడు ప్లానెట్స్ ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి ప్లానెటరీ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అదంతా ఒక శాస్త్రం మళ్ళీ అది వేదంలో ఉంది కాదనడానికి లేదు కాబట్టి దానికి అనుగుణంగా ఆ సమయంలోనే ఆ వ్యక్తి పుడతాడు ఆ తల్లిదండ్రులకే పుడతాడు ఆ ప్రదేశంలోనే పుడతాడు ఇప్పుడు స్లమ్ ఏరియాలో కర్మఫలాన్ని అనుభవించాల్సినటువంటి వాడు వైట్ హౌస్లో పుట్టాడంటే డేంజర్ ఎందుకని ఇక్కడే పుట్టాలి వాడు వాడి కర్మఫలాలు ఇక్కడ ఉన్నాయి అందుకని ఇక్కడే పుడతాడు ఇంకో చోట కానీ అందువల్ల ఈ సత్యాలు తెలిసినటువంటి వాడు ఎక్కడుంటే అక్కడ హాయిగా ఉంటాడు ఎందుకో తెలుసా ఉండవలసిన చోటే ఉన్నాను లేదనుకో అందరితో గొడవ్ అర్థమవుతుందా ఇప్పుడు కనుక పంచీకృత పచ్చభా మహాభూత సంభవం ఏది ఇదం శరీరం ప్లీజ్ కర్మ సంచితం గతంలో మనం చేసినటువంటి కర్మఫలంగా మనకు లభ్యమైంది శరీరం సుఖదుఃఖానం భోగాయతనం శరీరం ఉచ్యతే సుఖ దుఃఖానం ఈ సుఖ దుఃఖాలు మనం అనుభవించడానికి భోగాయతనం భోగ ఆయతనవాన్ భవతి భోగ ఆయతనం భోగ ఆయతనం మీన్స్ స్థానం భోగస్థానం శరీరమే క్షేత్రం అన్నమాట సుఖదుఖానం భోగాయతనం భోగస్థానం శరీరం స్థూల శరీరం భవతి ఈ విధంగా ఇది వచ్చింది భోగాలు అనుభవించడం కోసంగా వచ్చింది అర్థమవుతుంది ఇప్పుడు ఇల్లుందనుకోండి ఒక విధంగా భోగాయతనం ఎందుకంటే ఎక్కడ పోయి మనం సంపాదించినా ఇంటికి వచ్చి కూర్చొని భోజనేస్తాం కదా అట్లాగే ఏ అనుభవాలు గడించినా ఈ దేహంలోనే అనుభవించడం జరుగుతుంది కనుక భోగస్థానం భోగాయతనం సుఖదుఖానం భోగాయతనం ఇక్కడే జరుగుతూ ఉండేది అంతా కూడాను అందువల్ల ఇది క్షేత్రం అనుభవించేది ఎవరు క్షేత్రం వేరు అర్థమవుతుంది ఇంట్లో ఉండేవాళ్ళు భోజనం చేస్తారు ఇల్లు కాదు భోంచేసేది కానీ భోంచేసేవాడు ఇంట్లో కూర్చొని భోంచేస్తాడు ఓకే నిద్రపోయేవాడు ఇంట్లో నిద్రపోతాడు అంతేగాని ఇల్లు కాదు నిద్రపోయేది నిద్రపోయేవాడు ఇంట్లో నిద్రపోతాడు ఇంకా అడ్వాన్స్ అయితే ఉపన్యాసం కూడా నిద్రపోతాడు నో అర్థమవుతుంది జస్ట్ లిసన్ కనుక భోగాయత్నం ఉచ్యత కాబట్టి పంచి పంచీకృతే స్థూలమైనటువంటి పంచ శరీరం ఏదైతే మనకు పంచభౌతిక శరీరం వచ్చిందో ఇది పంచీకృతేభ్య స్థూలేభ్య సంభవం ఉత్పన్నం ఇది తత్తత్ కర్మానుసారేణ గతంలో ఏ విధమైనటువంటి కర్మలు దానికి అనుగుణమైనటువంటి ఫలితాలు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు పరమేశ్వరుడు ఇస్తూ ఉన్నాడు గనక తత్త్కర్మానుసారణం సారం ఏదైతే గతంలో నువ్వు చేశావో తత్కర్మానుసారేణ తరీరం కాబట్టి ఆ కర్మ చేశావు గనక ఈ విధమైనటువంటి శరీరం రావాలే గాని ఇంకో శరీరం వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి తస్మై తస్మై దాతి ఇది ఎవరెవరికి ఏ విధమైనటువంటి శరీరాలు ఇవ్వాలనో ఆ విధంగా ఇచ్చాడు ఎవరెక్కడ పుట్టాలని అక్కడ పుట్టాము ఏ కాలంలో పుట్టాలని ఆ కాలంలో పుట్టాము ఏ తల్లిదండ్రులకు పుట్టాలనో ఆ తల్లిదండ్రులకు పుట్టాము సరేనా దిస్ ఈస్ ది థింగ్ నుతే ఇది రోజంతా చెప్పచ్చు ఏ ఏ పదార్థాలు తినాలనుందో ఆ పదార్థాలు దొరికే చోటే పుడతాం అందువల్ల మన మనకు ఏవైతే లభ్యం అవుతున్నాయో అక్కడ అంతే సపోజ్ పొల్యూషన్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియాలు ఉన్నాం అనుకో అది కర్మఫలం ఏమిటండి పొల్యూషన్ సార్ ఉంది సార్ మన వెనక ఇది తప్పనిసరి ఇది ఇప్పుడు అర్థమైందా మీకు మూడు ఉపాధుల్లో కార్యోపాధి కరణోపాధి కారణోపాధి కార్యోపాధి స్థూల శరీరం క్లియర్ మీకు ఇంకేమైనా డౌటా ఇంకా దాని మీద కాబట్టి పంచీకృత పంచ మహాభూత సంభవం ఉత్పన్నం కర్మసంచితం కర్మఫలంగా మనకిది లభ్యమైంది భోగాయతనం కాబట్టి భోగస్థానం ఈ దేనికి సుఖ దుఃఖాన అనుభవించేది వేరే భోగస్థానం షెల్టర్ ఓన్లీ ఇది షెల్టర్ ఓకే నెక్స్ట్ ఐ థింక్ ఈ అనుభవించేది ఎవరు స్వామీజీ ఇక్కడ ఇక్కడ చాలా వచ్చేస్తాయి మనకు మరి స్థూల శరీరం ఉంది కదా స్థూల శరీరమే శవానికి కూడా ఉంది కదా నా తోల శరీరం ఇక్కడ కూర్చొని వింటూ ఉంది ప్రాణంభూతి అది వినలేదు కదా ఏంటి అసలు ఇవి ఎట్లా జరుగుతూ ఉండే నెక్స్ట్ సెకండ్ అది కరణోపాధిలో వస్తుంది ఇది సూక్ష్మ శరీరం పంచప్రాణమనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృతూతో సూక్ష్మాం భోగ సాధనం జస్ట్ లిసన్ పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం ఏది సూక్ష్మ శరీరం కరణోపాధి పంచప్రాణాలు అంటే ఐదు ప్రాణాలు దశేంద్రియాలు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు దశేంద్రియాలు పది ఇంద్రియాలు పంచప్రాణాలు పదిహేను మనసు బుద్ధి మొత్తం సెవెంటీన్ ఇది ఈ పదిహేడు ఎక్కడైతే కలిసి ఉన్నాయో అది సూక్ష్మ శరీరం సటిల్ బాడీ అపంచీకృత భూత ఉత్తం ఇంతకుముందు పంచీకరణం జరిగిన తర్వాత వచ్చిన శరీరం ఏంటి స్థూల శరీరం పంచీకరణం జరగక ముందు तनुमात्रदि सूक्ष्मशर काबी अपंचीकृतभूते अचीकृत अपंचीकृतभूत अटे संभव उत्पन्न अपंचीकृतभूते सूक्ष्म्य सूक्ष्म उत्पन्न संभव సూక్ష్మాంగం భోగ సాధనం భోగ సాధనం ఇంతకుముందు భోగాయతనం భోగాయతనం భోగ ఆయతనం భోగ సా అది స్థానం భోగ స్థానం షెల్టర్ అది అంతే ఇల్లులాగా కానీ ఇది భోగ సాధనం భోగస్య సాధనం భోగస్య సాధనం ఇక్కడ అనుభవించేది భోగస్థానంలో కాదు స్థానంలో అనుభవించవచ్చు అనుభవం ఎవరికి కలుగుతుందంటే భోగ సాధనం ఇన్స్ట్రుమెంట్ ఉండాలి అది మనసు బుద్ధి ఇంట్లో నువ్వు భోంచేస్తే నువ్వు భోంచేస్తున్నావు ఇల్లు కాదు భోంచేసేది ఇంట్లో నువ్వు నిద్రపోతున్నావు ఇల్లు కాదు నిద్రపోయేది దేహంలో సుఖదుఖాలు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు దేహం కాదు ఆ నువ్వేంటే ఇప్పుడు సూక్ష్మదేహం దగ్గరకు వస్తూ ఉంది కనుక సూక్ష్మాంగం భోగ సాధనం భోగ సాధనం భోగసాధనం సూక్ష్మాంగం సూక్ష్మాణి అంగాని ఎస్యా సూక్ష్మాని అంగాని ఎస్య ఇంతకు ముందు స్థూల దేహములో అన్ని స్థూలంగా కనపడుతూ ఇదిగో చెవులు ముక్కు అన్ని కనపడుతున్నాయి మనకు చేతులు కాళ్ళు చర్మము అన్నీ కనపడుతున్నాయి కానీ సూక్ష్మంగా మనసు ఎట్లా కనపడుతుంది బుద్ధి ఎట్లా కనపడుతుంది ప్రాణం ఎట్లా కనపడుతుంది ప్రాణం ఆడుతుంది పోతుంది వస్తుంది అంటాం ఊరికే మనకు తెలుసా ప్రాణం పోతా ఇప్పుడు ఐసిఏలో ఉండేవాడు చెప్తా డాక్టర్ చెప్తాడు అయ్యా పోతామంది ప్రాణం అని అది మనకు కనిపిస్తే లోపలేమో మళ్ళీ తీసే పోగనీయకుండా ఆపమా ఎంత కుదరది ఎందుకని సూక్ష్మాని అంగాని ఎస్యా అందువల్ల సూక్ష్మాంగం భోగ అంటే భోగం సాధ్యతే అనేది భోగ సాధనం మనం ఈ భోగాలన్నీ కూడా దేని ద్వారా అయితే అనుభవిస్తూ ఉన్నామో అది భోగ సూక్ష్మాంగం భోగ సీ ద డిఫరెన్స్ చెడు ఇప్పుడు కదులుతూ ఉండేటువంటి దేహాలు ఒకనాడు కదలకుండా చచ్చిపడి ఉంటాయి ఇప్పుడు కదులుతూ ఉండేటువంటి దేహాలు ఈనాడు కదిలే దేహాలు ఒక్కొక్క దేహం ఒక్కొక్క నాడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క కాలంలో చచ్చిపడి ఉంటుంది అవునా వాటి జాబితాలో మనం కూడా ఉన్నామని మీకు తెలుసు బాధపడబండి ఎందుకంటే అనవాయిడబుల్ తప్పించడానికి అపరిహార్యత నత్సం శోచితం అరహస్య అర్జున కాబట్టి ఇలా ఇప్పుడు తిరుగుతూ ఉండి ఒకరోజు లేకుండా పోయేటువంటి దేహాలు ఇప్పుడు ఉన్నాయి కదా వాటిల్లో మనం కూడా ఉన్నాం మన జాబితాలో ఆ జాబితాలో మనం కూడా ఉన్నాం ఏది ఉంటే ఇప్పుడు ఈ దేహం ఉంది ఏది లేకుండా పోయినప్పుడు ఇది శవమై ఉంది అని ప్రశ్న పడింది అనుకోండి ఏంటి సమాధానం ఆత్మగత్మ కాదు ఆత్మదేహ శవంలో కూడా ఉంది ఎందుకని ఆత్మ ఉండేది ఆత్మ ఒకటే అయినప్పుడు శవం ఆత్మకన్నా వేరుగా ఉంటే అది ఆత్మగాత్మని కాబట్టి ఆత్మ పోయింది ఆత్మ ఉంది ఇదంతా కూడా శాస్త్రం తెలియని వాళ్ళు మాట్లాడే మాట ఏది దూరం అయితే ఇది శవం అవుతూ ఏది ఉంటే ఇది కదులుతూ ఉంది ఈ దేహం అని అంటే సూక్ష్మ శరీరం ఉంటే ఈ స్థూల శరీరం కదులుతూ ఉంది స్థూలం నుంచి కనుక సూక్ష్మం విడిపడితే ఇది శవం అవుతుంది అందువల్ల స్థూలం కనిపిస్తుంది సూక్ష్మం కనిపించదు దీనికి రూపం ఉంది అది అరూపం అందువల్ల ఈ సూక్ష్మ శరీరానికి ఇంకొక పేరు కూడా ఉంది మీకు చెప్పున్నా సుందర చైతన్య ఏంటి లింగ శరీరం అచ్చా లింగ శరీరం ఓకే అది అట్లా సున్నా అట్లా అనిపించింది నాకు లింగ శరీరం అంటే సుందరచైతన్యం లింగ శరీరం ఏంటి లింగ శరీరం అంటే లింగ్యతే అనేన ఇతి లింగం అసలు లింగం అంటే అది లింగ్యతే అనేన ఇతి లింగం అంటే నీకు ఏదైతే ఒకటి అర్థం కాకుండా ఉందో దాన్ని అర్థం చేసుకోవడానికి దేనిని ఆధారం చేసుకుని నువ్వు అర్థం చేసుకుంటావో దేనివల్ల నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావో అర్థం కాని దానిని ఏ అనుమానం చేత దాన్ని అర్థం చేసుకుంటావో అది లింగం దాన్ని లింగం అంటారు లింగతే అనేన ఇతి లింగం అట్లా వచ్చింది శివలింగం అనే పేరు కూడా ఇప్పుడు శివుడికి శివుడికి మనం ప్రతిరూపంగా పెట్టుకున్నాం లింగం కదా అవునా మరి ఇదే శివుడు అంటే ఏకాళ్ళ ఈ తల ఎక్కడ కావలింగం అనగానే మనకి శివుడికి జ్ఞాపకం వస్తాడు అందువల్ల ఇది లింగం లింగతే అనేన ఇతి లింగం దేనిని చూచినప్పుడు ఆ ఉన్నది ఏదో జ్ఞాపకం వస్తుంది చూసారా అది కనుక అక్కడ పొగ ఉంది అన్నప్పుడు నిప్పు ఉంది అంటావు అనుమాన ప్రమాణం కానీ నిప్పు ఉన్నట్టుగా నీకు కనపడటం లేదు నిప్పుని పొగనే ఒకప్పుడు నువ్వు చూసావు గనక ఇప్పుడు పొగ చూస్తే నిప్పు ఉంది అంటావు కాబట్టి ఒక బిలవంలోకి ఎలుకపోయినప్పుడు ఎలుక నీకు కనపడడం లేదు దాన్ని తోక మాత్రమే కనపడతా ఉంది ఆ తోకను చూసినప్పుడు ఎలుకు ఉంది అంటావు ఎందుకని ఎలుకని తోకని గతంలో చూచున్నావు గనక తోకను చూడగానే ఎలుక ఉంది అంటావు ఇది అనుమాన ప్రమాణం ఇన్ఫరెన్స్ క్లియర్ అట్లాగే చూడండి లింగ్యతే అనైనా ఇది లింగం సూక్ష్మ శరీరం దానికి రూపం లేదు అది ఉంటేనే ఇది ఉంటుంది దీని నుంచి కనుక అది డిటాచ్ అయ్యిందంటే ఇది చావు మృత్యు అంటే ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి శాస్త్రాలు వడబోసిన వాళ్ళు కూడా ఇవన్నీ చాలా చిన్న విషయాలు సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు వాళ్ళని కనుక పోయి మళ్ళీ నాయన చావు అంటే ఏంటంటే నాయన జీవుడు ఇక్కడ నుంచి పోవడం నాయన ఇది సరేనా ఆయనకి అన్ని శాస్త్రాలు తెలిసి ఉంటాయి సంస్కృతం తెలిసి ఉంటుంది మంచి వైయాకరణ ఉంటాడు ఏం సంప్రదాయం తెలియదు శాస్త్ర హృదయం తెలియదు కాబట్టి చావు అంటే ఏదో కాదు స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడ్డాం ఈ విషయం డాక్టర్కి తెలుసా లేదా నాకు అనవసరం కానీ డాక్టర్ వస్తే ముందు చూసేది అదే చూసుకోండి మీరు ఎక్కడైనా సార్ ఇప్పుడు మనం మనకు అర్థం కాదు నా కాఫీ దాగు నైనా లేఫీ తాగురా రే లేఫీ దాగు లేవలే నెక్స్ట్ లేవలే ఇప్పుడు మనం డాక్టర్ అంటాం వీడు ఉండడా పోయినాడా కూడా మనకు తెలియదు డాక్టర్ వచ్చి చెప్పాలా డాక్టర్ వచ్చి ఏం చేస్తాడు స్థూలం అక్కడే ఉంది కదా స్థూలం డాక్టర్కి కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది దాని మీద పడి ఏడిచేడికి కూడా తెలుస్తూ ఉంది ఉందని ఉండడా పోయాడనేది స్థూలాన్ని బట్టి చెప్పలేము అందువల్ల డాక్టర్ సూక్ష్మం ఉందా లేదా అని చూస్తాడు చూసుకోండి సూక్ష్మ శరీరం ఉందా లేదా ఒకవేళ సూక్ష్మ శరీరం అంటే ఆ మాట డాక్టర్ చెప్పకపోవచ్చు సూక్ష్మ శరీరం అని నేను చెప్తున్నా ఏం చేస్తారు వచ్చి చెప్పండి రాగాని ఇదేంది ఏంటి పల్స సూక్ష్మానికి సంబంధించింది ఉందే ఆడడం లేదు ఇదేంది ప్రాణానికి సంబంధించింది పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్విత ప్రాణం సూక్ష్మ శరీరానికి సంబంధించింది ప్రాణం ఉందా లేదా పలుసు దొరుకుతుందా లేదా లబ్బు డబ్బు ఉందా లేదా రెండు లేవనుకో అప్పుడు డబ్బు తీసుకుంటాయినా ఇంకా ఎందుకని తగలిపెట్టడానికి అర్థమవుతా ఉంది కాబట్టి డాక్టర్ రాగానే ఎందుకు నిశ్చత్తి పెట్టి గుండె ఎట్లా ఉంది పల్స్ ఎట్లా ఉంది కారణం ఏంటో తెలుసా స్థూలంలో సూక్ష్మం ఉందా లేదా అది డాక్టర్ చూచేది ఫిజికల్ బాడీ ఓకే గ్రాస్ బాడీ సటిల్ బాడీ ఉందా లేదా తొరకలేదనుకో అప్పుడు చెప్తాడు చల్లగా వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయాడా ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోడేవుడు అది దేహమే ఏం అది సూక్ష్మ దేహం అట్లే అదే కాబట్టి భోగాయతనం నుండి భోగ సాధనం విడిపడమే డెత్ క్లియర్గా పెట్టుకోండి మనసులో ఇంక ఇక్కడి నుంచి పోయి ఎవడు కనపడితే వాడికి చావు అంటే ఏంటో నీకు తెలుసు అని వాడిని చప్పబాకండి అర్థమవుతుంది కొత్తగా ఏదన్నా తెలిస్తే ఇది ఒక పెద్ద బాధ తెలిసిన ఎవడన్నా ఇంకా ఎవడు మాట్లాడుతుంటే ఇంక అక్కడ కూర్చుంటే చాలు ఇంకా చావుకి ఇంతకుముందు పెళ్ళిళ్ళకే పోయేవాళ్ళు ఇప్పుడు చావు పోతారు ఇంక అంత ముందు పోయేవాడు కదా చావుకి మనం ఎందుకని భయపడేవాడు ఇప్పుడు ఎట్లా కాదు అడిగిపోయి దీన్ని పెడతారు అక్కడ చావు అంటే ఏంటి అంటారు మీ సుందర సత్సంగం అవును నమస్తే మీరు వచ్చారంటే ఇదే బాధ ఓకే అందువల్ల భోగ సాధనం వల్లే భోగాయతనం ఉంది సూక్ష్మ శరీరం వల్లే స్థూల శరీరం ఉంది భోగ సాధనం ఏదో సూక్ష్మ శరీరం అది భోక్త అది భోక్త కర్త ఎవరు అదే కర్త కూడా అదే కాబట్టి భోక్త గనక పోయింది అంటే భోగాయతనం ఏదైతే ఉందో ఈ దేహం భోగాయతనం ఇది శవం అయిపోద్ది యజమాని ఉంటేనే ఇల్లు సార్ యజమాని వెళ్ళిన తర్వాత ఇల్లు వదిలిపెట్టేసి ఆ ఇల్లు ఏదో ఒక రోజుకు పోద్ది పక్షి ఉంటేనే గూడు పక్షి వెళ్ళిపోయిన తర్వాత ఏదో గాలి అటు ఇటు వీచి ఆ గూడంతా పడిపోతుంది కాబట్టి భోగ సాధనం ఉంటేనే భోగాయతనం కాబట్టి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంటుంది అని అంటే స్థూల శరీరం తిరుగుతూ ఉన్నంత వరకు సూక్ష్మ శరీరం అక్కడే ఉంటుంది ఎక్కడ స్థూల శరీరం ఉందో అక్కడే సూక్ష్మ శరీరం ఉంది సూక్ష్మ శరీరం ఉండాలి అంటే స్థూల శరీరం ఉండాలి ఇది లేదనుకో అది ఎక్కడ ఉంటుంది అది అర్థమవుతుంది ఇది దాని మీద అది దీని మీద ఆధారపడి ఉంది దానివల్ల ఇది కదురుతుంది ఇది కదులుతూ ఉందంటే అది ఉంది ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఉంది మీకు అనవసరం అదేంటంటే స్థూలం లేకుండా కూడా సూక్ష్మం తిరిగిందనుక దెయ్యం అది ఎందుకు ఇప్పుడు అనవసరం అర్థం అవుతుంది స్థూలం లేకుండా సూక్ష్మం తిరిగితే కాబట్టి స్థూలం పనిచేస్తూ ఉంది అంటే స్థూలంలో కదిలికి ఉంది అంటే చలనం ఉందంటే సూక్ష్మం ఉందని అర్థం భోగాయతనం ఉందంటే భోగ సాధనం ఉంది స్థూల శరీరం పనిచేస్తుందంటే సూక్ష్మ శరీరం ఉంది అన్యోన్యాశ్రయం ఇవి ఒక్కొక్కటి అన్యోన్యాత్రం కాబట్టి భోక్త ఎక్కడున్నాడో తెలుసా నేను అహం భోక్తా అనేవాడు ఎవడు నేను అనుభవిస్తున్నాను మనసు కదా అది సూక్ష్మ శరీరంలో ఉందా స్థూలంలో ఉందే సూక్ష్మంలో ఉంది చూశారు కదా పదిహేడులో ఉంది కదా కాబట్టి భోక్త అది మనసు బుద్ధి అక్కడ ఉంది సూక్ష్మ శరీరంలో కనుక భోక్త వెళ్ళాడు అనుకోండి అనుభవించేవాడు వెళ్ళిపోయాడు అనుభవించేవాడు భోగానుభావం ఎవరికైతే కలుగుతూ ఉందో వాడు వెళ్ళిపోయాడు గనక భోగాయతనం భోగస్థానం ఉందే కాని అనుభవించేవాడు లేడు కొంపు ఉందే కానీ ఉండేవాడు లేడు తినేవాడు లేడు వండేవాడు లేడు కర్త లేడు వండేవాడు తినేవాడు లేడు భోక్త వండే కర్త తినే భోక్త ఇద్దరూ పోయారు కేవలం స్థానం మాత్రం మిగిలిపోయింది అది శవం ఇక్కడ మీ గురి డౌట్ క్లారిఫై చేస్తాను మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ బాధపడుతుంట స్వామీజీ కదా అవును పంచభూతాల నుంచి వచ్చాడు కనుక ఉపనిషత్రం వస్తాయి ఈ పంచభూతాల నుంచి వచ్చిన దాన్ని తీసుకెళ్లి మళ్ళీ పంచభూతాల్లో కలిపేయడం అందుకని మనం దహనం చేస్తాం ఏ పార్ట్ ఆ పార్ట్లో కలిసిపోతుంది భూమికి సంబంధించింది భూమిలో నీళ్ళకి సంబంధించి నీటిలో జల జలభాగం జలంలో అగ్ని భాగం అగ్నిలో వాయు భాగం వాయువులో ఆకాశభాగం ఆకాశంలో కలిసిపోతే అయిపోయింది ఈ కర్మాంతం చేస్తామే స్వామీజీ పది రోజుల్లో ఇదేంటి ఆ కదా ఎవడైతే పోయాడో వాడిని జీవుడు అంటున్నాం సూక్ష్మ శరీరం పోయింది జీవనామకం జీవనామకం కాబట్టి జీవుడు అనేటువంటి పేరుతో సూక్ష్మ శరీరం వెళ్ళిపోయింది ఈ పది రోజులు ఏంటి ఊరికే ఇది ఇక్కడ లేదు ఊరికే చెప్తున్నా మీకు టైం వచ్చింది కనుక ఒక నిమిషం అట్లా అంటే ప్రతి ఇంట్లో సూతకం అనడం తర్వాత చచ్చిపోయినాడు గనక పది రోజులు కార్యక్రమం అది అయిన తర్వాత అందరు రావడం తినడం పోవడం ఇంట్లో ఇదంతా ఏంటి స్వామి జాన్ని చూడు ఏమీ లేదు సింపుల్ శాస్త్రం క్లిగ ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయట ఇప్పుడు పోతా ఉన్నాడు వీధిలో ఎక్కడికో పోతున్నాడు సినిమాకో ఎక్కడికో ఇప్పుడు ఎక్కడికి పోతాడో మనకు తెలియదు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పోతా ఉంటాడు చూసావా ఎంతవరకు కనపడతాడు నీకు సినిమా పోయిన వరకు నీకు లేక కొంత దూరంగా ఓ టర్నింగ్ తిరిగేంతవరకు కనపడతాడు ఆ తర్వాత కనపడతాడా ఆ టర్నింగ్ తిరగడమే పది రోజులు సూక్ష్మ శరీరం స్థూలం నుంచి విడిపడిన తర్వాత సరేనా మీరు చూడండి ఒక పావును చంపేయండి వెటనరీ డాక్టర్ని అడగండి చెప్తాడు చచ్చిపోయిందని కానీ అది మాత్రం ఎటు ఇట్లా కొట్టుకుంటుంటుంది ఇది ఒక రిఫ్లెక్స్ యాక్షన్ లాంటిది అంటే బ్రతికుండేటప్పుడు రిఫ్లెక్స్ యాక్షన్ అసంకల్పిత ప్రతీకారం చర్య కానీ ఇది అది కాదు అంతవరకు యాక్షన్ జరుగుతూ ఉంది కదా స్థూలంలో జరుగుతుందా లేదా ఒక్కసారి చచ్చిపోయినా కూడాను ఒకసారి అలా అలా కొట్టుకుంటా ఉండడం మనిషి చచ్చిపోయినా కొంతసేపు రక్తం కరుతూ ఉంటుంది పొడిస్తే పొడిచారు ఎవనన్నా లేదు లేదు పొడిస్తే మనిషి చచ్చిపోతాడు కానీ కొద్దిసేపు రక్తం కరుతూ ఉంటుంది ఇంకా యూజ్ అవుతూ అట్లాగే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత కొత్తసేపటి కానీ వేడి కంప్లీట్గా పోదు కొంత ఉంటుంది మనకు తెలుస్తూ ఉంటుంది కొంతగా సడన్గా పోతుంది అట్లాగే ఏమి ఈ దేహంలో ఉండి అటాచ్మెంట్ ఉండదు కదా ఇక్కడ ఇంతకాలం ఆయనకి ఈ దేహంతోనే కదా అనుభవించాడు దేహాన్ని వదిలిపెట్టినా మనసు బుద్ధి ఉంది గనక ఇక్కడ నుంచి పోవడం వాడికి ఇష్టం ఉండదు ఇక్కడే జరుగుతూ ఉంటాడు పది రోజులు మాత్రం అందరూ ఉంటారు కాబట్టి ఇళ్ళల్లో కూడా చెప్పొచ్చు స్నేహితులతో చెప్పచ్చు నేను పోతానే పోయాను అనుకో బాక టెన్ డేస్ ఉంటాను వాళ్ళు అంటారు ఇన్ని రోజులు ఏడిపించింది చాలకు మళ్ళీ టెన్ డేస్ ఈ ఎక్స్టెన్షన్ సూపర్ అనిమేషన్ అది నిన్న ఆ ఉండి ఏం చేస్తాడు ఉపయోగం లేదు మళ్ళీ అక్కడ పెద్ద యాతనది అసలు యాక్చువల్గా అయితే చనిపోయేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది చనిపోయేటప్పుడు మనకు కష్టం అనిపిస్తూ ఉంటుంది కానీ జీవుడు వెళ్ళిపోవడం చాలా హ్యాపీగా ఉంటుంది ఈ బంధాల నుంచి ఒకసారి వదిలించుకొని పోతున్నాడు కనుక బట్టలు తీసి స్నానం చేస్తే స్నానం పోతుంది అట్లా ఉంటుంది కానీ వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడి నుంచి బయట వెళ్ళిన తర్వాత ఇంతకాలంగా దీంట్లో ఉన్నాడు కదా అందువల్ల వెళ్ళలేక అక్కడే జరుగుతుంటాడు మనం తింటున్నా మనకు వస్తానండి టొమాటా మునక్కడ వేసేసావా తింటాడా అది నాకు ఇష్టం ఇట్లా అనడానికి నాలుగు లేదు ఎందుకంటే భోగాయాతనం ఇక్కడ ఉంది భోగ సాధనం ఇది వృత్త యాతన శరీరం అర్థమవుతుంది అందువల్ల ఈ పది రోజులు ఏం చేస్తారంటే ఇక్కడే దొరుకుతుంది అంటే పాపం మాట్లాడతారు కూడా కొంతమంది కానీ మనకి ఇప్పించదు ఎందుకంటే సూక్ష్మ శరీరం వచ్చిన బాధ్యత అది అరూపం మంది ఇది రూపం వాడి చెత్త అంటాడు ఒరే వాడికి ఒక రెండు లక్షలు ఇచ్చాను పెద్దోడా వాడికి రెండు లక్షలు ఇది ఎవడికి కనపడుతుంది శబ్దం వినపడదు రూపం కనపడదు కానీ తిరుగుతూ ఉంటాడు అందుకని చూడండి ఎంత సైంటిఫిక్గా మనవాళ్ళు ఉండలే అప్పుడు ఏం చేస్తారో తెలుసా ఆ పది రోజులు పాప ఇంట్లో ఉండేవాడు పోయినవాడి కోసం ఏడస్తూ ఉండ్రి అన్నీ సగమే చెప్పాడని అందువల్ల బంధువులంతా వచ్చి మీరు చూడండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేస్తారు దీని ఆదరం అంటారు ఇప్పుడు ఇప్పుడు అసలు వచ్చేవాడు లేడు పోయా ఎవడు పోయినాడో తెలియదు ఎవడు ఉన్నాడో తెలియదు అర్థమవుతుంది కానీ ఆ రోజుల్లో ఒక్కొక్కరు వస్తారు ఈరోజు ఎవరు మామయ్య రేపెవరు బాబయ్య ఈ వాళ్ళు అంటే వాళ్ళు చేస్తారనమాట ఏం చేస్తారు వాళ్ళు ఇంట్లో ఏమేమి ఇష్టం ఆయనకి బొబ్బర్లతో గాలు చేస్తే బలి తినేవాడు బొబ్బర్ల గారెల బొబ్బర్లు తెలుసు కదా అలసిందులు అంటారు రాసే ఇంకా ఆ రోజు పెడతారు వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే చేసేవాడు చిన్నమామ వస్తాడు ఆయన వచ్చి అడుగుతాడు ఇంకా ఏం తినేవాడు స్వీట్ ఏం తినేవాడు చెప్పండి నేను రసగుల్లంటే చాలా ఇష్టం రసగుల్లాలి ఆ ఇది ఈ విధంగా పది రోజులు చేస్తూ అక్కడే ఉండి యాతన పడుతూ ఉంటాడని సరైన పురాణ పఠనం హరికథలు పెట్టడం భజనలు చేయడం సంకీర్తనలు చేయడం ఇవన్నీ కూడాను పెద్దల్ని పిలిచి వాళ్ళని అక్కడ ఉంచడం ఎందుకని వాళ్ళ నుంచి సత్సంకల్పాలు కదులుతూ ఉంటాయి కనుక మహాత్ములు అంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అటువంటి చోట సద్భావాలు కదులుతూ ఉంటాయి కనుక ఇవి సూక్ష్మమైనటువంటి తరంగాలు కనుక మానసిక తరంగాలు ఇవి ఆ సూక్ష్మ శరీరాన్ని శాంతింపజేస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అవన్నీ పెట్టేవాడు అర్థమవుతా ఉంది కాబట్టి హరికథలు బుర్రకథలు ఇవన్నీ పెట్టడం భజనలు చేయడం ఇవన్నీ ఇప్పుడైతే నన్ను కనుక అయితే ఏమేమి పెట్టడం టీవీ కూడా పెట్టమని చెప్తాం టీవీ టీవీ చూసి చచ్చిపోయి అసలు టీవీలే సగం ఆ తర్వాత అతను రిమైనింగ్ ఫిఫ్టీ అతను చచ్చిపోతాయి ఆ తర్వాత అనిపిస్తుంది ఇప్పుడు ఏమో వచ్చింది న్యూస్ టైమా క్రికెటా అని అప్పుడు అది పెట్టామనుకోండి అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు చూస్తాడే కానీ ఫోర్ కొడితే సప్పట్ కొట్టలేడు ఎందుకంటే భోగాయతనం లేదు ఈ విధంగా టెన్ డేస్ చేసేటువంటి అది కర్మ ఇది కర్మగ్రత సరేనా ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరు టెన్ డేస్ మాత్రం ఇంటి చుట్టూ తిరిగేది అప్పులోడలాగా ఖాయం దాంట్లో రెండవ ఆలోచన లేదు అర్థమవుతుంది ఇది ప్రాణం పోయిన తర్వాత సూక్ష్మ శరీరం ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ప్రాణం ఉంది ఈ దీంట్లో లేదు భోగ సాధనంలో ఉంది భోగాయతనంలో లేదు అయినా భోగ స్థానంగా ఏదైతే ఉండిందో శరీరం స్థూల శరీరంలో లేదు ప్రాణం కానీ సూక్ష్మ శరీరంలో ఉంది ఉంది అర్థమవుతుంది అందుకని ఇక్కడ చూడడం ఇది గాలి ఏమైంది గాలి ఏమైంది లి విసురుతో నినా లాలా లాలే లాల అద్భుతమైన సాంగ గాలి విసురుతో కూలేది తరు గాలి జాలి లేక రాలేది తను ఒక్కసారి తీవ్రంగా గాలి వీచింది అనుకోండి తుఫాన్ చెట్లు పడిపోతాయి చూసారా గాలి విసురుతో కూది తరువు చెట్టు అట్లా కూలిపోద్ది గాలి జాలి లేక రాలేది తనువు అది తరువు ఇది తను రెంటికి గాలి ప్రధానంగా ఉంది ప్రాణం తమాషా చూడండి గాలి వీచింది ఎక్కువగా ఆ చెట్టు పడిపోయింది అంటే చచ్చిపోయిందనర్ ఇంకా ఇంకా మళ్ళీ మనకే తో చెట్టు కానీ గాలి జాలి లేక రాలేది తను అదే గాలి గనక ఇంతవరకు ఏదైతే ఉశ్వాస నిశ్వాసలు తీసుకొని ప్రాణాయామం నడుస్తూ ఉండిందో అదే గాలి గనక ఈ దేహంలో భోగాయతనంలో ఉంటే ఇది కంటిన్యూ అవుతుంది ఆ గాలికి మన మీద జాలి లేకపోవడం వల్ల ఈ దేహం రాలి ఉంది వచ్చే గాలి తరువు కూర్చేటు హాయి గట్లా చల్లగా ఇస్తూ ఉంటుంది ఎప్పుడొస్తుందో ఆ తుఫాన్ తెలియదు అది వచ్చిందని ఒక్కసారి సునామే లేదు తుఫాను గాలివాన ఒక్కసారి వచ్చేటప్పటికీ విచే గాలి తరువు కూర్చేటు వచ్చే గాలి తరువుకు చేటు పోయే గాలి తనువుకు వేటు గాలి విసురుతూ కులేది తరువు గాలి జాలి లేక తను గాలి గాలితో జతగూడి ఆడింది తరు జాలి గాలితో చూసారా కలిసి ఇప్పుడు ఒక పదకొండు మంది కలిసి ఫుట్బాల్ ఆడినట్టుగా ఇరవై మంది కలిసి క్రికెట్ ఆడినట్టుగా తమస్ చూసారా గాలితో జతగూడి ఆడింది తరు శృతి చేసి గాలితో కదిలింది తను కాబట్టి గాలి అలా వీస్తూ ఉంటే చెట్టు కదులుతూ ఉండింది అలాగే శృతి చేసి మనం ఎట్లాగైతే వీణావాడి అవన్నీ శృతి చేసుకుంటాం అట్లాగే గాలితో శృతి చేసి కదిలింది తను అశువులనిచ్చి ఆడించిన వాయు ఎవరికి అటు చెట్టుకి తరువుకి తనువుకి అశువులనిచ్చి దానివల్లనే ప్రాణం వచ్చేది అది దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణం ఇక్కడ అశువులనిచ్చి ఆడించిన వాయు అశువులనిచ్చి ఆడించిన వాయు కఠినముగా కొనిపోవును ఆయు కాబట్టి అదే ప్రాణం ఇచ్చేది వాయువు ఆయువును తీసుకుపోయేది కూడా అదే గలివి సురుతో కూలేది తరు గాలి లేక రాలేది తను ఇంకా సమస్య ఏంటంటే తరువైన తనువైన తరువైన తనువైన గాలితోనే జీవము గాలి దూరమైతే అంత నిర్జీవము కాబట్టి అక్కడ గాలి ఉంటేనే చెట్టు సరేనా దాన్ని కవర్ చేసే పోతదో లేదు చచ్చిపోతే తరువైన తనువైన ప్రాణం గాలితో జీవము గాలి దూరమైతే అంత నిర్జీవము పచ్చని తరువు ఎండుట తధ్యము పచ్చని తరువు ఎండుట తథ్యము వెచ్చని తను మండుట సత్యము పచ్చని తరువు ఎండుట తధ్యము వెచ్చని తను మండుట సత్యము గాలి విసురుతో కూలేది తరు గాలి జాలి లేక రాలి తను తరువుకు తనువుకు ఏమి బంధము ఆ ప్రాణమే బంధం అక్కడి నుంచి ఆక్సిజన్ మనకు వచ్చేది తరువుకు తనువుకు ఏమి బంధము తరువే తనువును కాల్చే వైన చివరికి బ్రతుకున్నప్పుడేమో అక్కడి నుంచి ఆక్సిజన్ ఇస్తుంది మనం బ్రతుకుతున్నాం రేపు చస్తే ఆ కట్టెలే తీసుకొచ్చి కాల్చేయాల తరువుకు తనువుకు ఏమి బంధము తరువే తనువును కాల్చే వైనము గాలి మగనికి ఇరువురు మగువలూ శివుడికే కాదు ఇద్దరు భార్యలు వాయుదేవుడికి కూడా తరువటి తను ఒకటి ఇద్దరు భార్యలు ఉంటే కలిసి ఉండరు కదా గాలి మగనికి ఇరువురు మగువలూ వల్ల కాటిలో ఒకటై ఉందరు ఇది కాలస్తా ఉంటుంది అది కాలిపోతూ ఉంటుంది అది తరువు ఇది తనువు అది ఉండడానికి గాలి ఆధారం ఇది ఉండడానికి గాలి ఆధారం గాలితోనే పోతాయి గాలితోనే ఉంటాయి ఇది ప్రాణం ఇది భోగ సాధనం సూక్ష్మ శరీరానికి సంబంధించింది అది ఉంటే ఇది ఉంటది లేకపోతే ఉండేందుకు అవకాశమే లేదు గనక పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోద్దం సూక్ష్మాంగం భోగ సాధనం అందువల్ల మనిషికి జ్ఞానం ప్రధానమైంది ఇదంతా సూక్ష్మ దేహానికి సంబంధించింది మనిషికి మనిషికి డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే సూక్ష్మంలో ఉంది స్థూలంలో కానీ కాదు ఈ పాయింట్ కూడా అర్థం చేసుకో ఇకపోతే కార్యోపాధి అర్థమైపోయింది మీకు కరణోపాధి అర్థమైపోయింది మృత్యువేమిటో కూడా తెలిసింది ఇక స్వామిజీ ఆత్మని కథం జీవత్వం ప్రాప్తం ఆత్మ అనంతం కదా దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న కనుక మరి నేను జీవుణ్ణి ఈ దేహానికి పరిమితుణ్ణి అనేటువంటిది కథం జీవత్వం ప్రాప్తం ఇది ఎట్లా వచ్చింది ఆత్మ ఆత్మని జీవత్వం కథం ప్రాప్తం మరి అంతటా ఉండేటువంటిది ఆత్మ అయినప్పుడు ఈ జీవత్వం ఎందుకు వచ్చింది నెక్స్ట్ అనాద్య విద్యా నిర్వాచ్యారణోపాధితే ఉపాధి త్రిత్యాధన్యం ఉపాధిత్రుతయా ధన్య ఆత్మానం అవధారయేత్ ఇది ఇది అవిద్యోపాధి అవిద్యోపాధి జీవ మాయోపాధి ఈశ్వర మర్చిపోకండి కదా ఇది అవిద్యోపాధి కారణోపాధి ఈ కారణం ఉండడం వల్లనే కారణం ఇదయ్యి ఉండడం వలనే సంసార బీజం అవిద్య దుఃఖమేవ ఫలం ఇది కాబట్టి తానేమిటో తనకి తెలియకపోవడం అజ్ఞానం అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ కాబట్టి అవిద్యే కారణం గనక అజ్ఞానమే కారణం గనక అవిద్య ఇది ఎప్పటి నుంచి ఉందండి అదే తమాషా అనాది ఆది లేదు ఎప్పటి నుంచే చెప్తాం అనాది అనిర్వాచ్య ఈ అవిద్యని కారణోపాధిని ఎట్లా నిర్వచించాలి అనిర్వాచ్య ఇండిస్క్రైబుల్ దాన్ని నిర్వచించడానికి అవకాశం లేదు దీనిని కారణోపాధి ఉచతే దీనిని కారణోపాధి అంటారు మీకు కార్యోపాధి అర్థమైంది కారణోపాధి అర్థమైంది ఇది కారణోపాధి ఇది అవిద్య కాబట్టి ఈ అవిద్య అనేటువంటిది అజ్ఞానం ఏదైతే ఉందో అవిద్య ఇది అనాది అనిర్వాచ్యం ఇది అర్థమైందంటే నెక్స్ట్ ఉపాధి త్రితయాత్ అన్యం ఈ మూడు ఉపాధులు ఏవైతే ఉన్నాయో స్థూల సూక్ష్మ కారణ కార్య కరణ కారణ ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో ఉపాధి త్రితయాత్ ఈ మూడిటి నుంచి అన్యం ఈ మూడిటికన్నా వేరుగా ఏదైతే ఉందో అది ఆత్మానం ఇది ఆత్మ అంటే అవధార ఇది నిర్ధారణ జరగాలి ఇది నిర్ధారణ జరగాలి ఇప్పుడు అర్థమైంది ఆత్మ అంటే ఏంటో కాబట్టి దీనికి సంబంధించిన జ్ఞానం కలగాలి అంతేగాని ఉపాధులకు సంబంధించిన జ్ఞానం కలిగితే లాభం లేదు మళ్ళీ స్థూలోహం గౌరవం దేహోహం ఇవే వస్తాయి క్లియర్ ఇంట్రొడక్షను జ్ఞాపకం పెట్టుకోండి కాబట్టి నేను ఆత్మ అన్నప్పుడు ఆత్మ జ్ఞానం ఉండాలన్నా జ్ఞానం లేదు జ్ఞానం ఎప్పుడైతే లేదో ఉపాధులు ఉండయి చూసారా అదే నేను అనుకుంటూ ఉన్నావు స్థూలోపాధి నేను సూక్ష్మోపాధి నేను కారణోపాధి నేను కాదు ఇప్పుడు అవి అర్థమవుతున్నాయి కాదు ఇప్పుడు రెండు తెలిసాయి మూడోది కూడా ఇప్పుడు తెలుస్తుంది తెలిసిన తరువాత త్రితయాత్ ఉపాధి త్రితయాత్ అన్యం ఈ మూడు ఉపాధి వేరుగా ఏదైతే ఉందో అది ఆత్మానం అవధార ఏ దీనికి సంబంధించిన జ్ఞానమే నీకు కలగాల్సింది అది ఏమిటి తర్వాత వస్తుంది కనుక ఆత్మని కథం జీవత్వం ప్రాప్తం అంటే అవిద్యోపాధి జీవ మాయోపాధి ఈశ్వర కాబట్టి ఈ అవిద్యని గురించి చెప్తున్నాడు ఈ అవిద్య ఏమిటండి ఇది ఆవరణ ఏంటిది ఆవరణ కదా అజ్ఞానేనా ఆవృతం జ్ఞానం తేన బోలో ముఖ్యంతే జవ క్లియర్ ఆవరణ అంటే ఏదో కాదు ఆవృణోతి ఇది ఆవరణ ఏదైతే దాన్ని కప్పేసి ఉందో ఆ వృణోది ఇది ఆవరణ కాబట్టి అగ్నే అనేనా జ్ఞానం ఆవృతం కాబట్టి జ్ఞానం ఉంది అజ్ఞానం చేత కప్పబడింది ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది ఆత్మజ్ఞానం నాకు తెలియడం లేదు ఆత్మ తెలిస్తే ఆత్మ ఆత్మజ్ఞానం వేరు కాదు తెలియకపోవడం చేత ఉన్నది ఆత్మ నేను అనేది ఆత్మ దానికి సంబంధించిన జ్ఞానం అనాత్మ జ్ఞానం ఇది మిక్స్ అయింది ఇది కరగా పొలగాం ఇప్పుడు దీని వివిచ్ఛ్య దీని పృథక కృత్య దీన్ని వేరు చేస్తూ పోతున్నాం బ్యూటిఫుల్ పాయింట్ కనుక అనాది అవిద్య అనిర్వాచ్య ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కారణోపాధి ఉచిత అంతవరకు చూడండి తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ తర్వాత చెప్తా కనుక అజ్ఞానేనా ఆవృతం జ్ఞానం కాబట్టి ఆవరణ ఏదైతే ఉందో ఇది కారణోపాధి కారణం అనేటువంటి అజ్ఞానం కారణం కదా అంతేనా అవిద్య కారణం కదా సంసారం వృక్షం అవిద్య దుఃఖమేవ ఫలం అది కనుక సంసారం అనేటువంటిది మన కార్యరూపంలో కనపడతా ఉంది కారణం అజ్ఞానంగా ఉంది దేనికి సంబంధించిన అజ్ఞానం ఆత్మకు సంబంధించినటువంటి అజ్ఞానం కనుక ఇప్పుడు చూడండి జీవస్య కారణత్వాత అవిద్యోపాధి జీవస్య కారణత్వాత్ అవిద్యోపాధి కాబట్టి ఈ అవిద్య అనేటువంటి ఈ మూడో ఉపాధి ఉండడం వల్లనే నేను జీవుణ్ణి అహం జీవహ అహం పరిచ్ఛిన్న అవచ్ఛిన్న ఇవ భతి ఇది గాఢ నిద్రలో సుశుక్తిలో ఉండేటువంటిది ఏమి తెలియకుండా ఉండేటువంటి అజ్ఞాన దశ ప్లీజ్ జీవస్య కారణత్వాత కారణోపాధి ఉచ్యతే కనుక కారణోపాధి ఉచ్యతే ఏది అవిద్య అది అనాది అనిర్వాచ్యం సరే స్వామిజీ ఈ అనాది ఏమిటి ఎందుకు అనాది అన్నాడు ఆది లేదు ఎందుకని ఆదిహి నా విద్యతే యస్య అనాదిహి దేనికైతే ఆది లేదో అవిద్యకు ఆది లేదు అని ఇది కూడా చాలా ఇది ఆది లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పటి నుంచి కదిలింది చూడు ఆద్యంతాలు ఏవి తెలిసి వచ్చినా ఈ ప్రపంచంలో అవిద్యలోనే తెలుస్తుంది ఆద్యంతాలు ఎక్కడ తెలుస్తున్నాయి నీకు అవిద్యలోనే తెలుస్తుంది ఇప్పుడు జ్ఞానం ఉంది మన జ్ఞానం లేదు కదా జ్ఞానం లేదు ఏముంది అజ్ఞానం ఇది ఎప్పుడు ప్రారంభమైందని ఎక్కడ అడుగుతున్నావు నువ్వు జ్ఞానంలో అడుగుతున్నావు అజ్ఞానంలో అడుగుతున్నావు కళలో కూర్చొని కళ ఎప్పుడు మొదలైందని అడగడం కలగనేవాడు ఈ కళ ఎంతకాలంగా జరుగుతుంది అప్పుడు ఏం చెప్తాం మనం కళాకాలం అర్థమైంది బైండ్ కళలో కూర్చున్నాడు అడిగాడు అనుకోండి స్వామి ఇది కళన ఆయన అన్నాం అనుకోండి అక్కడ కూర్చోండి వాడికి బోధించాలని వాడు అక్కడ ఈ కళ ఎంతకాలం అయింది స్వామి కళాకాలం ఆయన అంటే కళాకాలం అంటే నిరంతరం అని కాదు కళాకాలం డ్రీమ్ టైం కళ కాలం నువ్వు ఎంతసేపు కళగా అంటున్నావో అది ఎంతసేపు కంటున్నావు ఏం తెలుసు ఎందుకని కళలో ఉండే కాలం వేరు జాగ్రత్తలో ఉండే కాలం వేరే కళలో వాడు ఐదు నిమిషాలు పడుకొని లేచి సరే నేను అమెరికా పోయి వచ్చాను అంటాడు ఏం అమెరికా ఇది చెప్పండి ఐదే నిమిషాలు ఉంటాయి టూ ఓ క్లాక్ పడుకుంటాడు టూ ఫైవ్కి లేచేస్తే లేచే అంటాడు ఏమంటే నేను అమెరికాలో పిజ్జా తిన్నా ఎందుకంటే ఇక్కడే ఉన్నాయి కదా తినకూడదు ఆరోగ్యం పాడు చేసుకోవడానికి గమనిక ఎందుకు సార్ ఐదు నిమిషాలు ఎట్లా పోయిస్తాడు వాడు కానీ పోయి వచ్చాను అంటున్నాడు అది డ్రీమ్ టైం వేకింగ్ టైం కాదు డ్రీమ్ టైం కాబట్టి కలలో ఉండేటువంటి కాలంతో కళని ఎట్లా నువ్వు కొలచలేవో ఆది చూడాలి అనేది నుండి మాట్లాడుతున్నావు జ్ఞానంలో ఉండి మాట్లాడుతున్నావు అజ్ఞానంలో నుండి మాట్లాడుతున్నావు అజ్ఞానంలో ఉండి అజ్ఞానంలో ఉన్నప్పుడు అజ్ఞానం యొక్క ఆది నీకు ఎట్లా అర్థమవుతుంది స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం ఎప్పుడు ప్రారంభమైందని నీకు ఎక్కడ తెలుస్తాయి కాబట్టి ఆది అంత్యం అనేది టైమ్ ఇది సెకండ్ పాయింట్ ఆది అంత్యం అనేది అది ఎప్పుడు మొదలైందండి ఎప్పుడు అంత్యమైందండి ఆయన ఎప్పుడు పుట్టాడండి ఎప్పుడు చచ్చాడండి అంటే దాని కాలం ఇట్స్ టైం కాలం అనేది ఇట్స్ నాట్ యాప్ కాలం టైమ్ ఈస్ రిలేటివ్ కాలం అనేది భావన కాలం అనేది భావన అర్థం అవుతుందో ఇప్పుడు కాబట్టి కాలానికి మొదలు అడుగుతున్నావా అంతే కనుక అనాది అని అంటే ఆదిహి న విద్యతే ఎస్య దేని యొక్క ఆది అర్థం కాకుండా ఉందో అది అనాది అనాల్సి వచ్చింది కారణం ఏమిటంటే ఆద్యంతాలన్నీ కూడాను అవిద్యలోనే జరుగుతున్నాయి కళ ఎప్పుడు మొదలైందో కళలో తిరిగేటువంటి అవకాశం లేనే లేదు అంటే స్వామీజీ అది ఉండటా లేనట్లా ఉంది ఉన్నది కనుక సత్యమా కాదా సత్యమే మరి సత్యమైతే ఇదిగో గడిచిపోయిన శ్లోకాన్ని నీ జ్ఞాపకం లేకపోతేనే నేనేం చేస్తాను మై కేకలు స్వకాలే స్వప్నవద్భాతి సత్యవద్భాతి స్వకాలే ప్రబోధే అసత్య ఉద్భవేత్ స్వప్న కాలే సత్య ఉద్భాతి కాబట్టి నువ్వు స్వప్నం కలిగేటప్పుడు స్వప్నం నీకు సత్యంగా ఉంది కలగనేటప్పుడు మేలుకున్న తర్వాత కల లేదు స్వకాలే కాబట్టి ఆ అజ్ఞాన దశ ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడ ఉన్నట్టుగా ఉంది అజ్ఞానం నుంచి నువ్వు బయటపడ్డావంటే మేలుకున్న తర్వాత అసలు కళే లేదు కళే లేనప్పుడు కలక ఆద్యంతాలు కలలో టైము కళలో స్పేసు ఎక్కడి నుంచి వస్తాయి ఇది దీస్ ది పాయింట్ ఆది న విద్య ఇది అందువల్ల అనాదిహి స్వప్నకాలే సత్యవద్భాతి ప్రబోధే జ్ఞానం కలిగినప్పుడు అసత్యవద్భవే ఇక మూడోది అనిర్వాచ్య అవిద్య అనాదిహి అనిర్వాచ్య అనిర్వాచ్య నిర్వచించడానికి వీలు ఎందుకు నిర్వచించడానికి వీలు అది ఉందా లేదా అనేది పెద్ద విషయం ఇప్పుడే మనం అర్థం చేసుకున్నాం ఉన్నదాని లేదని లేము లేని దాని సరేనా ఇది స్వకాలీ సత్యవద్భాతి ఈ ప్రపంచమే లేదు అన్నాడు అనుకోండి కనపడతా ఉంటే లేదని ఎట్లంటావు నువ్వు కళ కూడా అంతే కనేటప్పుడు కళ లేదని ఎట్లే చెప్తావు ఎందుకని కళ కనపడుతుంది కదా ఇప్పుడు అంతరాల ఒకటి ఉంటుంది అంతరాల అంటే అది స్వప్న కాదు జాగ్రత్త కాదు మీరు చూడండి పూర్వ రోజులు ఉదయాన్నే తమాషగా ఉండేది నిద్ర గాఢంగా నిద్ర పడుతున్నది అనుకోండి మేలుకుంటాడు చూడండి ఆ మేల్కున్నప్పుడు మళ్ళీ నిద్రపోతుంటాడు మళ్ళీ మేల్కుంటుంటాడు మళ్ళీ నిద్రపోతుంటాడు ఆ నిద్ర పట్టినప్పుడు కల మళ్ళీ మేల్కుంటాడు చూసారా బయట చెమ్ముతూ ఉంటారు మళ్ళీ నిద్రపోతుంటాడు ఇది దిస్ ఇస్ కాల్డ్ అంతరాల అవస్థ దానికి దీనికి మధ్యలో తిరగతా ఉంటాడు అప్పుడు మీకు కూడా అనుభవంలో ఉంటుంది బయట చెమ్ముతూ ఉంది కదా అమ్మ నేను కళ ఇది మరి ఇదేంటిది వాళ్ళ ఇంట్లో ఉన్నట్టున్నది ఇది కళ అని అనిపిస్తూ ఉంటుంది అది అంతరాల అవస్థ ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఏమి నిర్వచించాలా వీడు లేచాడనుకోండి అది లేనే లేదు ఆ ఉన్నప్పుడు ఉంది సరే కళ ఉంది ఉంది కనుక లేదనడానికి అవకాశం లేదు లేచిన తర్వాత ఎలాగూ లేదు కనుక ఉందని చెప్పడానికి అవకాశం లేదు ఉన్నదైతే నిర్వచించవచ్చు లేదైతే లేదని చెప్పొచ్చు ఉండి లేనట్టుగా ఉండి లేకుండానే ఉన్నట్టుగా కనపడుతుంది కనుక ఆ ఇస్క్రైబుల్ అనిర్వాచ్య అవిద్య అనాది అనిర్వాచ్య కారణోపాధి ఉచతే ఇది కారణోపాధి ఉపాధి త్రితయాత్ అన్యం ఈ మూడు ఉపాధులు ఏవైతే ఉన్నాయో కార్యోపాధి కారణోపాధి కారణోపాధి ఈ మూడిటికి అన్నిటి గుణను అన్యం ఈ మూడిటికి వేరైనటువంటిది ఏది ఆత్మానం ఈ మూడు ఉండడానికి ఆధారమైంది అట్ ద సేమ్ టైం వాటికన్నా అన్యమైనటువంటిది ఆత్మానం అవధారయ్యేత్ అవధారయేత్ దీనిని అవధారయేత్ ప్లీజ్ తెలుసుకోవాలి ఎట్లా తెలుసుకోవాలి దీన్ని ఆత్మానం అవధారయేతంటే ఆత్మ నిర్ధారణ జరగాలి వస్తు నిర్ధారణ జరగాలి ఎట్లా జరుగుతుంది అని అంటే అవధారయేత్ అవధారయేత్ అని ఎక్కడైతే అంటాడో వివేకేనా వేదాంత వాక్య విచారేణ అవధారయేత్ ఇంకెట్లా చేస్తావు ప్రమాణం కదా అందువల్ల వేదాంత వాక్య విచారేణ ఆత్మానం అవధారయేత్ ప్రమాణ వాక్య విచారేణ అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వమసి ఇత్యాది మహావాక్య విచారేణ ప్రమాణ విచారేణ ఆత్మానం అవధారయేత్ దాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి ఆత్మని తెలుసుకోవాలి ఇప్పుడు ఈ మూడు ఉపాధులు ఉన్నాయి చూసారా నాయన మూడు ఉపాధులు స్థూల సూక్ష్మ కారణ అనుభవానికి వచ్చేటప్పటికి ఉండేది ఈ మూడైనా స్థూలం సూక్ష్మం కారణం వాటి ఫంక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఐదు రకాలు కనపడుతున్నాయి అవి ఎట్లా తెలుసా ఇది స్థూలం అవే ఆ మూడే స్థూలం కదా ప్రాణం నడుస్తూ ఉంది కదా గాలిత తరువు ఇది ప్రాణం తర్వాత మనసు ఆలోచిస్తూ ఉంది కదా బుద్ధి నిర్ణయిస్తూ ఉంది కదా ఇవి ఏమీ లేకుండా గాఢ నిద్రలో పడిపోయినాం కదా ఆ గాఢ నిద్రలో మనసు ఆలోచించడం లేదు సుశుప్తిలో బుద్ధి ఆలోచించడం లేదు నిర్ధారణ చేయడం లేదు దేహం కూడా కదలడం లేదు స్వప్నం కూడా లేదు గాఢ నిద్రలో స్వప్నం కూడా లేదు డీప్ స్లీప్లో కానీ ప్రాణం ఉందా లేదా బ్రహ్మాండం గురువు పెడితే పక్కన నిద్ర లేకుండా ప్రాణం ఉంటేనే కదా ప్రాణం లేకపోతే ఈ ఐదు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ మూడు ఉపాధులే ఐదుగా చెబుతున్నాడు వీటిని పంచకోశ ఇది ప్రక్రియ పంచకోశ ప్రక్రియ ప్రక్రియ అన్నప్పుడు డైరెక్ట్గా ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతాం తర్వాత ఏవైతే మనం కాదో అవి తెలుసుకోవడం క్లియర్ క్లియర్గా ఉంది ఇది ఒక సెటప్ ఏమిటో తెలుసా అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమై కోసం విజ్ఞానమై కోసం ఆనందమయ్య కోసం వీటికన్న అన్యమా కాదు పంచకోత్ విలక్షణం పంచకోత్ విలక్షణం ఉపాధి త్రిత ఆనం స్థూల సూక్ష్మకారణ శరీరా వ్యతిరిక్త పంచకతీత కాదు అతీత పంచకోశ అతీత పంచకోశా అతీత నెక్స్ట్ పంచకోశాది స్ఫటికో యథ ఇప్పుడు ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో ఉపాధి మూడు ఉపాధులు ఎప్పుడైతే నువ్వు కాదున్నావో ఎందుకని సూక్ష్మం వెళ్ళిపోయింది స్థూలం ఉంది సూక్ష్మం వెళ్ళిపోయింది స్థూలం ఉంది స్థూలం ఉంది సూక్ష్మం ఉంది స్థూలం పడిపోయింది సూక్ష్మం కలగంట ఉంది స్థూలం సూక్ష్మం రెండు పడిపోయి ఉన్నాయి కారణం పనిచేస్తూ ఉంది గాఢన్ సరేనా ఒకటి లేకపోయినా ఇంకొకటి ఉంది అని అంటే ఆ లేనిది ఉన్నదాని లక్షణం కానీ కాదు కదా ఒకటి లేకపోయినా ఇది ఉంది అని అంటే ఆ లేనిది ఉన్నదాని లక్షణం కాదు కాబట్టి ఒకటి లేకపోతే మరొకటి మరొకటి లేకపోతే మరొకటి ఉంది కనుక ఈ మూడు నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు తిరితయాత్ అన్యం ఆత్మానం కదూ ఈ మూడు ఉపాధుల ఆత్మ ఎప్పుడైతే వేరుగా ఉందో ఈ మూడే పంచకోశాలుగా తెలుస్తూ ఉన్నాయి కనుక పంచకోశాల ఆత్మ అతితమైంది పంచకోశాలు ఉండడానికి ఆత్మ ఆధారమైంది పంచకోశాలు లేకపోయినా ఆత్మ ఉంటుంది పంచకోశాలు నీ దేహంలో ఉన్నాయి కానీ ఆత్మ సర్వగతమైంది క్లియర్ పంచకోశాది యోగేన తన్మయ ఇవ స్థిత శుద్ధాత్మ నీల యోగేన స్పటికో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోశ అనేది ఒకటి బాగా అర్థం చేసుకోవాలి కోశహ అంటే వొర అని అర్థం సంస్కృతంలో కోశహ అంటే వొర ఇప్పుడు మనం షీత్ కత్తిని వరలో పెడతాం కదా అది ఆ వొర కోశ అంటే దాని అర్థం ముసుగు అర్థం అంటే ఆ ముసుగు తీస్తే వస్తువు కనపడదని అర్థం అంతే అంతవరకే అంతేగాని ఆత్మని పంచకోశాలు ఒకదాన్ని ఒకటి చుట్టేసి ఉండే అయినా అర్థం చేసుకోకూడదు తప్పది ఇట్లాగే చెప్తారులే ఆ విధంగా ఆత్మని కోశాలతోనూ చుట్టడానికి అనంతమైన ఆత్మని ఈ కోశాలతో చుట్టేది ఇది పరిమితం అది అందువల్ల కోశ అంటే కోశవత్ కోశ అంతే కోశంలాగా సుఖావబోదాయ నీకు అర్థం కావడం కోసం కోశం అనడం అంతే అంటే దాన్ని కప్పి ఉన్నది అని అంటే అర్థం కాకుండా ఉన్నది అని అర్థం ఆ ఉన్న వస్తువు అర్థం కాకుండా ఇది దానికి అవరోధంగా ఉంది ప్రతిబంధకంగా ఉంది అని తెలియజేయడమే కానీ స్థూలంగా దాని ఏదో అర్థం కాదు కనుక కోశ కోశవత్ ఆచ్ఛాదకత్వాది కోశ ఇది అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం కాబట్టి ఈ పంచకోశాది ఇవన్నీ గతంలో చెప్పుడు కానీ మీకు తెలుసు అనుకొని ముందుకు వెళ్తున్నా పంచకోశా అది ఈ పంచకోశాలు అన్నమయ్య ప్రాణ లేదు ఇప్పుడు అన్నమయ్య కోశం ఎందువల్ల దాని అన్నమయ్య కోశం వచ్చింది అంటే అన్న స్వరూపం అన్న వికారం మనం ఆహారం తీసుకుంటుంటేనే ఈ దేహం పెరుగుతూ ఉంది కనుక ఇది అన్నవికారా కాబట్టి అన్నం తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఆహారం వల్ల మనకు ఈ దేహం వచ్చింది మనం ఆహారం తీసుకుంటుంటే పెరుగుతూ ఉంది రేపు చచ్చిపోయిన తర్వాత భూమిలో ఆహారంగా ఇతర ప్రాణులకి పోతుంది అంతే కాబట్టి ఇది అన్న వికారహ అన్నం అనగా తెలుస్తూ ఉంది కనుక అన్నేన జీవతి అంతే ఇంకే అన్నేన జీవతి అన్నం వల్లనే ఇది జీవిస్తూ ఉంది తద్విహీనం వినశ్యతి ఇది క్లియర్ అన్నం వల్ల దేహం ఉంది అన్నం లేకపోతే ఆహారం వల్లనే దేహం ఉంది అందుకని కదా ఉదయం నుంచి ఏం తీసుకోలేదంటారు పది గంటలకి మళ్ళీ పది గంటల తింటాడు పన్నెండు గంటలకు ఉంటే పది నుంచి మీరేం తీసుకోలేదు అంటే భయం తీసుకోకపోతే ఏమవుతాడని ఎందుకంటే అన్నైన జీవితం పద్వీనం వినచ్చింది అన్నం వల్లనే దేహం అన్నం లేకపోతే పోతూ ఉంది కాబట్టి అన్న వికారం పంచకోశాది యోగేన ఇంతే ఇప్పుడు అన్నం వల్ల వచ్చింది కనుక అన్నమైకోశం ఇదిగో ప్రాణానికి సంబంధించిన శ్వాస కనుక ప్రాణమై కోసం అట్లాగే మనోమయ కోసం దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు వచ్చాను చూసే పదిహేడు ఏమిటై ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు పంచప్రాణాలు పదిహేను మనసు బుద్ధి అవైనాయి కదా దాంట్లో పంచప్రాణాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఈ రెండు గనక కలిస్తే మనమైకోశం సరేనా జ్ఞానేంద్రియాలు ఐదు మనసు బుద్ధి కలిస్తే విజ్ఞానమైకోశం మర్చిపోకూడదు ఇవన్నీ మూడు మూడు తొమ్మిది తొమ్మిదోళ్ళ పద్దెనిమిది అన్నంతగా ఉండాల ఎందుకంటే ఇది మనకన్నా వేరైనటువంటి శాస్త్రం కాదు మన జీవితం ఇది ఓకే ఇది కాబట్టి అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం పంచకోశాది ఈ కోశాలతో యోగేనా ఇక్కడ మళ్ళీ యోగం కాదు టీవీ యోగం యోగేనా సంబంధేనా పంచకోశాది యోగేనా ఇవి పంచకోశాది సంబంధేనా తమ్మయ తత్ తత్మయ ఆయా కోశాలు కానీ ఇవ వలే స్థిత ఇంతే కేదు ఈ పంచకోశాలతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల ఆత్మ ఒక దశలో అన్నమయ్య కోశంగా దేహం నేను ప్రాణమయ కోశంగా పాలన నేను నేను కర్త నేను భోక్త ఇంట్రడక్షను క్లియర్నా చూచావా తమ్మయ్య ఇవ అంతేగాని అది ఇది కాలేదు ఆత్మ ఇదిగా కాలేదు ఇవ యాజ్ దో యాజ్ దో ఇవ వలి వలి అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు అనుకున్నంత మాత్రాన నేను దేహం అని అనుకున్నంత మాత్రాన ఆత్మదేహం కాలేదు నేను ప్రాణం అనుకున్నంత మాత్రాన ఆత్మ ప్రాణం కాదు ఎందుకంటే ఆత్మ సర్వవ్యాపి సర్వగత కాబట్టి ఇవ వలి పంచకోశాది యోగేనా పంచకోశాది సంబంధేనా తన్మయ ఇవ స్థిత అలా ఉంది ఏది శుద్ధాత్మ శుద్ధాత్మ ప్లీజ్ అన్న ఇక్కడ చూసుకోండి శుద్ధాత్మా పంచకోశాది సంబంధీన తన్మయ ఇవ స్థిత కథం ఎట్లా స్వామీజీ యథా నీలవస్త్రాది యోగేన యథా స్ఫటిక నీలవస్ది యోగేన స్ఫటికం క్రిస్టల్ చూడండి క్రిస్టల్ స్ఫటికం లే ఎట్లా ఉంటుంది స్వచ్ఛంగా తెల్లగా దాని దగ్గరికి నీలవస్త్రాది సపోజ్ ఆ స్ఫటికం దగ్గరికి ఇది ఇట్లా తీసుకొని వచ్చాననుకోండి ఆ స్ఫటికంలో కాషాయరంగా కనపడుతుంది అదే జపాకు సమస్య అని మనం చెప్తాము చెప్పడం అదే ఒక మందార పువ్వు తీసుకొచ్చాం ఎర్ర చామంతిని తీసుకొని వచ్చాం పసుపుగా అవునా కాబట్టి నీల వస్త్రాన్ని తీసుకొచ్చాం నీలంగా ఏది స్ఫటికం స్ఫటికంలో నీలం ఉందే లేదు స్వచ్ఛమైంది స్ఫటికం క్లియర్ దాంట్లో ఇంకోటి ఉండడానికి అవకాశం లేదు అందుకే దాని స్ఫటికం అనేది క్లియర్ అది క్రిస్టల్ క్లియర్ స్ఫటికం స్వచ్ఛంగా ఉంటుంది క్రిస్టల్ క్లియర్ ఇంకా దానికన్నా క్లియర్గా ఏముంటుంది ఎప్పుడైతే స్ఫటికం స్వచ్ఛంగా ఉందో నువ్వు ఒక్కొక్క వర్ణం ఉండేటువంటి పువ్వును తీసుకొస్తుంటే ఒక్కొక్క వర్ణం ఉండేటువంటి వస్తువుని తీసుకొస్తుంటే దాని రంగు ఈ స్ఫటికంలో గోచరిస్తుంది వాస్తవానికి దాన్ని దూరం చేస్తే ఇది స్వచ్ఛంగా ఉంది ఇందులో లేదు ఇది ఎంత శుద్ధంగా ఉందో క్లియర్ క్రిస్టల్ క్రిస్టల్ క్లియర్ శుద్ధ ఆత్మ శుద్ధ ఆత్మ అంటే ఒకప్పుడు అశుద్ధంగా ఉండి మళ్ళీ శుద్ధి చేస్తే శుద్ధ అయ్యేటువంటి ఆత్మ కాదు సార్ ఇది శుద్ధాసౌ ఆత్మ పరిశుద్ధమైనటువంటి ఆత్మ నిర్మలమైనటువంటి ఆత్మ అద్వితీయం ఇది అఖండం ఏవా అనంతం ఏవా దీన్ని మలినం చేయడానికి రెండవ వస్తువే లేదు శుద్ధ ఆత్మ స్ఫటికంలాగా ఈ శుద్ధాత్మ పంచకోశాది యోగేన పంచకోశాది సంబంధేనా ఎట్లాగూ యథా స్ఫటిక స్ఫటికం ఎట్లాగైతే నీల వస్త్రాది యోగేనా ఆ నీలవస్త్రము అవన్నీ తీసుకుని వచ్చి పెట్టినప్పుడు ఆ వాటి యొక్క సంబంధం చేత స్ఫటికంలో కూడా లేని రంగులు ఎలాగైతే నీకు కనిపిస్తూ ఉన్నాయో శుద్ధ ఆత్మ కూడాను పంచకోశాదులతో సంబంధాన్ని మనం ఏర్పరచుకోవడం వల్ల ఆత్మలో లేని లక్షణాలు కోశాలకు సంబంధించిన లక్షణాలు దీనికి వస్తూ ఉన్నాయి గనక స్ఫటికంలో నీలవర్ణం లేదు కానీ స్ఫటికం నీలంగా కనిపిస్తుంది అంటాము స్ఫటికంలో లేదు కానీ స్ఫటికంలో కాషాయం ఉందంటాము అట్లాగే ఆత్మ నీకు దేహం లేదు నేను పొట్టివాడిని అంటావు పొడుగు అంటావు నాకు జ్వరం వచ్చింది అంటావు నేను చచ్చిపోతున్నాను అంటావు చచ్చిపోయేది ఆత్మ నా హన్యమనే శరీరే దేహం పోవచ్చేమో కానీ నువ్వు ఎక్కడికి పోయేవాడివి కాదు అశ్యూరెన్స్ మాలక్షిట్ ఈస్ మాలక్షి ఇంకేమిటి నీకు దుఃఖం సంసార వృక్షస్య బీజం అవిద్య దుఃఖమేవో ఫలం ఇక్కడ జ్ఞానం అమృత ఫలం అమృత ఫలం అర్థమవుతుందో ఇప్పుడు కనుక ఇప్పుడు ఏం చేయాలి మనం స్ఫటికంలో అది ఉందనుకుంటున్నావు కదా స్ఫటికంలో లేదది ఇది నీకు జ్ఞానం వేరుగా ఉన్నది దాంట్లో ప్రతిబింబిస్తుంది దీన్ని దూరం చేసేస్తే లేదు ఇప్పుడు పంచకోశాలు వల్ల పంచకోశాలు నేను అనుకోవడం వల్ల ఆత్మలో పంచకోశాల లక్షణాలు ఇదే పంచకోశాలు వివిధ్య పృతకృత్య కాదని గనక తొలగిస్తే మిగిలింది నువ్వే అవుతావు అది ఆత్మ అది అనంతం అది పుట్టలేదు కనుక అది చావదు నిత్యం శాశ్వతం ఆనంద స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తత్ స్వమేవ అది నువ్వే అయమాత్మ బ్రహ్మ ప్లీయ ఈ విధంగా పంచకోశాల్ని అర్థం చేసుకోవడం యథా స్ఫటిక నీల వస్త్రాది యోగేనా సంబంధేనా తథా శుద్ధాత్మ పంచకోశాది సంబంధేన పరిచ్ఛిన్నవ బాధి అంతే కేయలేదు ప్లీజ్ ఇప్పుడు ఏం చేయాలి మనం అనేది ఒకటి స్వామీజీ ఏం చేయాలి ఈ శరీర త్రయాన్ని పంచకోశాల్ని తెలుసుకోవడం ఏం జరుగుతుంది ఇవి తెలుసుకున్న తర్వాత నీల వస్త్రం దాంట్లో నీలవర్ణం పడ్డప్పుడు వస్త్రాన్ని దూరం చేశాం దేహమే ఆత్మ అనుకుంటున్నావు కనుక దేహాన్ని దూరం చేయాలనుకున్నాడు అనుకుంటా ఇవ్వడ అదే ప్రాబ్లం అందువల్ల ఇక్కడ ఏంటంటే నీళ్ళ వస్త్రాన్ని దూరం చేయమన్నట్టు స్పటికమైతే సరే ఎప్పుడు దృష్టాంతాన్ని అదే అర్థం చేసుకోవాలి దీన్ని దూరం చేయడం కాదు ఇది దూరంగానే ఉంది నువ్వు దగ్గర చేసుకోకపోతే చాలు ఇది నేను సంబంధేనా యోగేనా అయోగేనా చూపురావు ఉండేమైంది మీరేమనుకోవాలి ఎవరితో చెప్పకుండా మాట జరుగుతావు చెప్పరు కదా ఇది ఏదో ఉంది ఇది దూరం చేశారదా కదా తెలియకుండా ఎన్నండి లోపల ఎన్ని ఫ్యామిలీస్ ఉండేది లోపల ఎన్ని ఫ్యామిలీస్ సార్ ఒకసారి బాగుండే డాక్టర్ దగ్గర చూపిస్తాడు ఒకసారి స్కానింగ్లో భయపడిపోతాం ఒరేది మందేనా భయపడిపోవచ్చు లేకపోతే ఒరే నాది కూడా విశ్వరూపమా కృష్ణుడు నోట్లో చూపిస్తే నేను కుర్చీలో చూపిస్తున్నాను ఇండి జీవరాశులు ఆహా మరి వాటిని ఎవరండి పోషించేది తామరే వాటికి పోషణ లేకపోతే బతుకుతా వాటి పోషణ ఎట్లా వస్తుంది ఎంత చూసారా తెలియకపోవడం వల్ల హాయిగా ఉంది అందువల్ల తెలిసిన దాన్ని ఒక్కటే బాధపడుతున్నాం మనసేపటికి మీకేం తెలుస్తా స్వామి జీవిత ఉపన్యాసాలు చెప్తారు సంసారాన్ని పోషిస్తే తెలుసు నాకు అదే అనిపిస్తే నీకు ఒకటే కదా సంసారం లోపల నాకు మాత్రం ఎవ సంసారాల ఎన్ని లోపల ఇప్పుడు ఒకసారి ఒక దశలో చూస్తే తక్కువ కనపడుతుండే మళ్ళీ స్కానింగ్లో చాలా కనపడుతున్నాయి ఇంకొక రోజు అవన్నీ ఎట్లొచ్చాయి సంసార ఉత్పత్తి నో ఫ్యామిలీ ప్లానింగ్ వాటికి లోపల ఉండే సోషల్ జీవిలో కంటూ కదా వస్తున్నాయి అవే జాతకర్మ జరుగుతూ ఉంది ఉపనయనం జరుగుతూ ఉంది పెళ్ళిళ్ళు జర పెళ్ళిళ్ళు లేకపోతే ఎట్ట పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండే భజంత్రిలు అవి కూడా మోగుతాడ అవి చూడలే ఇట్ ఇస్ ఔవై ఎంజాయ్ థింగ్స్ ఇంత నడుస్తుంది అవి మనల్ని ఏమి బాధ పెట్టడం లే ఎందుకో తెలుసా తెలియదు కనుక ఇది పెట్టుకొని తెలియంది ఉన్నా నష్టం లేదు మనది కానీ ఉన్న నష్టమే ఉండని అన్నిటికీ మనం జీవనోపాధి కల్పించాం పనికి ఆహార పథకం పనికి ఆహార పథకం జరత ఉంది క్లీన్ అండ్ గ్రీన్ పోవైంది అందువల్ల ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేహాన్ని వదిలే ఇట్లా చాలామంది ఉండే పూర్వం కూడా ఈ బైరాగులు అనేది ఇదే వచ్చింది వాళ్ళు పోయేటువంటి దేహం నాకెందుకు పోనీ దట్టని ఇది అంత నాన్ సెన్స్ దాంతోనే కదా అందుకని శాస్త్రం శరీర మాధ్యం కరుధర్మ సాధనం నువ్వు అది కాకపోయినా సైకిల్ నేను కాదని పగలు కొట్టుకుంటాను స్కూటర్ మనం కాదు ముక్కలు ముక్కలు చేసి పడేస్తాం ఏంటి దేహం కూడా మనం సైకిల్ నెట్లో ఒక స్కూటర్ నెట్లో ఒక కారు నెట్లో శుభ్రంగా అట్లాగే దీన్ని కూడా ఉపయోగించుకుంటాం నేను ఇప్పుడు అర్థమైంది క్లియర్ అందువల్ల కాబట్టి దీన్ని శరీరత్రయ విచారం మహావాక్య విచారేణ ప్రమాణ విచారం ఎందుకంటే ఈ మూడు శరీరాలు స్వామిజీ మనం కాదు ఎందుకు ఇంత విచారం చేయాల్సి వచ్చింది దీని గురించి ఇప్పుడు ఈ శరీరత్రయం లేదా పంచ ఉన్నవి అని తెలుసుకోవడం కోసం కాదు మనం విచారం చేసింది అదే ఇప్పుడు ఇవి ఉన్నవి అన్నమైకోసం ఉంది ప్రాణమై కోసం ఉంది మనమై కోసం ఉంది విజ్ఞానమై కోసం ఉంది ఆనందమయ్య కోసం ఉంది సరేనా ఇది ఒక పదిహేడు లక్షణాలతో సూక్ష్మ శరీరం ఉంది భోగాయతనం స్థూల శరీరం ఉంది అవిద్య అనిర్వాశ్య అనాది అయినటువంటి కారణ శరీరం ఉంది అని తెలుసుకోవడం అవి ఉన్నవి అని తెలుసుకోవడానికి కాదు అశోకుణ్ణి కనిష్కుణ్ణి తెలుసుకున్నట్టుగా గుప్తుల కాలం స్వర్ణయుగం అని తెలుసుకున్నట్టుగా కాదు మరి ఎందుకని ఇంత విచారం చేశాం ఇవన్నీ కూడా ఆత్మకన్న అన్యము ఉపాధి త్రితయాత్ అన్యం అన్యం కాబట్టి నేను ఆత్మ అన్నప్పుడు ఇవి ఏవి కూడాను నేను అయ్యేందుకు అవకాశం లేదు వీటికన్నా అన్యమైనటువంటి వాడిని భిన్నమైనటువంటి వాడిని కాబట్టి వాటి లక్షణాలు నేను చేయలేవు ఇప్పుడు చూసుకోండి మీకు వాళ్ళిట్లా వీళ్ళిట్లా ఇరవై నాలుగు గంటలు దేనికి చెప్పండి వాళ్ళు ఎట్లా అనేది ఒక భావన ఆ భావన ఎక్కడుంది మనసులో ఉంది వాళ్ళు ఎట్లా ఉండాలని నువ్వు అనుకుంటా ఉండవు ఎట్లా ఉండాలనుకుంటున్నావు అది రాగం ఎట్లా ఉండకూడదు అనుకుంటున్నావు ఇట్లా ఉండకూడదు అనుకుంటున్నావు అది ద్వేషం నీ రాగద్వేషాలకు ఇతరులు ఎందుకు డాన్స్ చేస్తారు సార్ నీ రాగద్వేషాల సంగీతానికి నృత్యం చేయడానికి ఎక్కువ అందరూ వాళ్ళకి లేవ రాగద్వేషాలు వాళ్ళంతా రమణ మనుషులు ఆనందమయ్యేలా వాళ్ళు నుంచి ఊదితే వాళ్ళ రాగం చెప్పు అప్పుడు నువ్వు ఏడతావు ఆడతావా డాన్స్ నాన్ ఎందుకో తెలుసా నేను మనసనుకోవడం అంటే వస్తాయి అక్కడ ఉంటే ఇవన్నీ ఈ పుట్టది అర్థమవుతుంది రాఘదేశ్వర పుట్ట ఇంకా అక్కడ నుంచి అనుకున్నదంతా జరగాలి ఎందుకు జరుగుతుంది నువ్వు సృష్టించిన ప్రపంచం ఏది ఎందుకు జరిగిరా దాని వెనక నిగతి ఉంది ఆర్దరుంది జరగాల్సిన జరుగుతుంది కానీ నువ్వు అనుకున్నది జరుగుతుంది నువ్వు ఆపగలవా నువ్వు ఆపేటట్లయితే నేను ఆపేటట్లయితే ఈ ప్రపంచం నుంచి ఎవరైనా పోతారా అందరు ఇక్కడే స్థిరంగా ఉండరు అందరూ ఇక్కడే స్థిరంగా ఉంటే ఏం చేయలేను మనం చెప్పండి వాళ్ళతో పాటుగా పాములు తేళ్ళు అవి ఉంటాయి కదా అందువల్ల మనసుతో తాదాత్వం చెందినప్పుడు ఇవన్నీ వస్తున్నాయి అందువల్ల ఎప్పుడు కూడా మీరు ఇతరులకి మేలు చేయాలంటే కూడా వేదాంతమే రావాలి చిన్న చిన్న మంచి వర్షం వస్తుంది చల్లగా ఇతరగాళ్ళు వీస్తున్నాయి చలిగాలు వేడివేడిగా వాళ్ళ చేతులు ఉన్నాయి పక్కోడి ఉంది అప్పుడే ఎవడన్నా వచ్చాడు అనుకోండి రాండి సరిపోద్దు అది నోట్లో అనుకోండి ఇంకా తమాషా అండ్ లోపల బయబింగ్ వస్తుంది ఇది ఎందుకో తెలుసా ఇది ఎందుకో తెలుసా అన్నమయ్య కోసం నేను నేను స్థూలం దాంతో ఐడెంటిఫై అయిపోయాను కదా నేనే తినాలా నేనే తినాలి నేను ఆత్మని తెలిసాను అనుకో ఇప్పుడు వచ్చింది ఎవరు అక్కడి నుంచి కూడా తినగల అత్యథం అవుతుంది అందువల్ల లోకాసమస్త సుఖినో భవంతు దానికి ఒత్తు కూడా ఉంది అది కూడా తెలియదు ఎవరికి పడకడమే ప్రతి ఒక్కరి లోకా సమత సుఖిన భావంతలా లోక సమస్త సుఖినో భవంత లోక సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అంటే సరిపోయింది ఆ పదం ప్రతి ఒక్కరి లోకా సమస్త లే ఎదుటివాడు నీ ఆత్మని తెలిసిన రోజే ఇది పరిస్థితి తప్ప ఇంకోటి అయ్యేందుకు అవకాశమే లేదు అర్థమవుతుంది అప్పుడు ఎదుటి వ్యక్తిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది నీకు కారణం ఏంటి తెలుసా దర్పణే ప్రతిబింబవత్ ముక్కురే ప్రతిబింబత్ అర్ధం దగ్గర పోయినాడు అనుకోండి ఎంత వికారంగా ఉండేవాడైనా సరే వాడు రూమ్లో చూడండి ఎంతసేపు చూసుకుంటాడు వాడిని మనం గంట సేపు చూడలేము చదువు ఒక ఐదు నిమిషాలు చూడలేదు కానీ వాడిని వాడు చూసుకుంటాడు వాడికి మనం నచ్చాం కానీ మనం కానీ వెళ్ళేవాడు రెండు గడ వాళ్ళకన్నా ఏదో పర్వాలేదు వెంట్రుకలు ఉండే నీకే అది తల గుడ్డ కడితే గడ్డం అయిపోయి ఏమని అదే బాగుందో లేదో ఎందువల్ల తెలుసా ఒకటి రూపం ఇంకొకటి నచ్చకపోవచ్చేమో కాకి పిల్ల కాకి ఎద్దు ఓకే అందు అందువల్లే సీదీస్ తన రూపం తనకు ఆనందంగా ఉంటుంది ఎదురుగా ఉండే వ్యక్తి ఎవరో కాదు ఉన్నది ఆత్మ ఒక్కటే అయినప్పుడు అది నేనే అయినప్పుడు అంతటా నేనే ఉండేటప్పుడు నా యొక్క రూపాన్ని చూసుకొని ప్రతిబింబంలో ఎంత ఆనందిస్తానో అందరిలో నా రూపాన్ని చూసుకొని ఆనందిస్తాను ఓహో అట్లా కూడా ఉన్నాను నేను ఇట్ల కూడా ఉన్నాను నేను అట్లా కూడా ఉన్నాను నేను హౌ బ్యూటిఫుల్ అమేజింగ్ ఏం అవసరం లేదు నువ్వు సుఖపడ్డానికి జ్ఞానం ఒక్కటి చాలా అది లేదనుకో దుఃఖం అంతా మందే మంది కాదు మన కూడా ఉండేవాళ్ళకు కూడా దూరంగా ఉండేవాళ్ళకి కూడా ఉత్తరాలు ఫోన్లు దుఃఖాలని సరఫరా చేయడం అర్థమవుతుందా ఇప్పుడు అందుకని జీవితం స్వల్పం జ్ఞానం అంతం దాన్ని వినియోగించుకోవడంలో ఉంది అంత పంచకోశాది యోగేన సంబంధీన తన్మయ ఇవ స్థిత శుద్ధాత్మ నిరవస్త్రాది యోగేన స్ఫటికో యథా ఇప్పుడు మనం ఏం చేయాలి వాటిని దూరం చేసుకొని నేనే ఆత్మ అనేది అవధారయ్యేతు నిర్ధారణ జరగాలి దానికి తర్వాత ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ వపు స్తోషాది కోశై యుక్తం యుక్త్యా అవఘాత ఆత్మానం అంతరం శుద్ధం వివిచ్ఛ్యా తండూలం యథమూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాసిష్యా శ